ం శ్రీ ఓం నమో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 ఆత్మా పాసర క్రెస్ దాపి సర్వాంకాన్ ఆప్నోపి సర్వాం సామాత్మాజా ప్రజాపతి గ్రూమ్ నేను ఆ హాస్యమే అదే నిలిపిస్తే అది మన ఇష్ట సంసారంలో కానీ దాని వల్ల ఉపకారం గతం ఇంకా గతంలో దాని గురించి ఏం చేస్తున్నాం భవిష్యత్తు సంస్థ భయపడ్ కంటే ఎదురు పడుతుంది ఎందుకంటే భవిష్యత్తులో ఎలాగో నిర్ధారణ లేదు ఎలాగ ఉండదు భయపకాన్ని ఉండడం ఉపకారం అనేది వర్తమానంలో వర్తమానంగా తను మోహం లేకుండా లేదు వర్తమానంలో సాంసానికి శరీరంలో ఆసక్తి వ్యామోహం పెట్టింది ఇస్తే మళ్ళీ అడిగేస్తారు ఇలా కాకుండా తమ ఎవర తనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు తీసుకున్నందుకు కూడా విశ్వాసాన్ని పొందలేదు తన తమ గురించి తనకే విశ్వాసం లేని వాళ్ళు ఉంటే అది నమ్ముతా ఉన్నాడు అందుకనే మనం గమనించే దేవుని భక్తి చేస్తాడు కానీ ఆ భక్తి మీద వాడితే నమ్ముతా ఉన్నారు అందరికొని వీళ్ళు చేస్తున్నా జీవితం చేస్తారు దేవుని భక్తి చేసినట్లయితే ఇంకా వీరికి సంసారం సంసారం ఎలా నమ్ము అనే భయరవడా జీవితం కానీ ఆ భయం ద్వారా భైరవైతే పూర్తిగా చరణాలు చేయలేకపోవడం ఇంకా ఎందుకు అంటే ఆ ట్రాక్స్ట్ మీరు మర్చితేకోగలిగితే అంతా రిలాక్స్ అనుకోవచ్చు అలా ఇన్సూరెన్స్ పాలసీ గౌరవ ఎవరి మహానుహం జరిగితే కానీ ఏదో ఆ గవర్నమెంట్ వాళ్ళు అయితే కూడా ఎవరు క్షేమం మహాను మాట్లాడారు అని చెప్పారు అక్కడ వాళ్ళ అభిప్రాయం ఏదైతే నేను ఎవరి క్షేమాను నేను ఇస్తాను అభిప్రాయం కానీ తప్పుగా కానీ ఎవరి క్షేమాలు చూసింది వాళ్ళ క్షేమాలు వాళ్ళు తీసుకోవాలని కోసం తీసుకుని నేను క్షేమాలను తీసుకురాను ఆ మాటను ఏ లెవెల్ వరకు మనం ప్రతిపర్శించగలిగితే ఆ లెవెల్ వరకు మనం రిలాక్స్ అది భక్తి మనకు భక్తి కూడా అనుకున్న మాత్రం అనేది తెలుసుకో పను కాబట్టి ఆ భక్తి తన గురించి తనకు ఓపెన కలుస్తాను ఉందా ఎలాడంటే ఆత్మ అపహపా ఆత్మను సృష్టించం నేను ఓ పుణ్యపాపం కూడా బందీలే ఉన్నాను కారణం ఏంటంటే మనస్థితి పరిస్థితుల జీవులు లేవు అనే కథ నాకు యథార్థంలో పుయ్యపాపాలు లేవు నిద్రపోతే పుణ్యం లేపం ఇది లేదని తర్వాత నాకు జరామ స్థితిలో లేదు జరవదు ఈ కోపం ఒక ఉన్నది అనుభవానికి వస్తుంది ఎందుకంటే మన విశ్వాలని పరిశీలించలేదు కనుక ఆ అనుభవాన్ని ఎప్పుడు విశ్లేషించలేదు కనుక అనుభవం మీకు ఏదైనా ఒక శోకం ఉందనుకోండి మీరు దాన్ని సోట ఒక అడ్డానికి సంవత్సరం అబ్జర్వ్ చేసినట్లుగా అంటే ఏమో శోకం ఉంది అంటే ఇక్కడ రెండు ఒకసారి చెప్పాలి ఒక సెంటర్ ఉంటుంది సెంటర్ ఉన్నప్పుడే శోపం ఉంది తోపం ఉంది సెంటర్ ఉంది మీరు టోర్టల్ అసెంబ్లీ ఎప్పుడైతే మీరు ప్రతికున్నారో మీలో మీరు ప్రతిశీలించుకున్నారో ఆ సెంటర్ డిజార్డ్ అవుతుంది ఎందుకంటే ఫోర్ట్ ఆఫ్ అసెంబ్లీ సెంటర్ ఉన్నాయి కాంతికి ఎలా అయితే సెంటర్ లేదో ఎదురు సెంట్రల్ ఎంత సెంట్రల్ ఉంది ఎక్కడ ఉంటే అక్కడే ఉంది అంట సెంటర్ ఉంది లేదు ఆ విధంగా ఫోర్ట్ ఆఫ్ అసెంబ్లీ సెంటర్ ఉంది ఇంకా ఒక మీదాన్ని కూడా తీవ్ అయింది సెంటర్ నిజావ్ అవుతుంది దాంతో కనుక శోకం నిజాబ్ అవుతుంది అప్పుడు మీకు అనుభవం వస్తుంది ఎవరు తీసుకోవచ్చు అనుభవం కాబట్టి అప్పుడు అంతే మనం ఏమన్నా శోకం నాగానే శోకం ఏమో నాకే దాని మీదే తీసుకుంటున్నాం డాక్టర్ దారి కోసం తీసుకుంటున్నాం దాన్ని ఇది మీద నిజమే మనకి అప్మస్వరూపంలో కోసం ఎదురు మాట అనుభవానికి రావడం ఈ తోకహ అలాగే అతి పాప ఇది కూడా అప్మస్వరూపంలో భాగం కాదు దేహాభిమానం వల్లనే వచ్చిన దొరుకుతుంది అఖిత ఆచార వ్యక్తి గలను కూడా తిరస్కారం చేయగలుగుతారు గౌరవం రోగాన్ని తిరస్కారం చేయగలవు రోగాన్ని ఎలా తిరస్కారం చేస్తాను నా గు నా చూస్తాను లోపల అయితే మనసుకు వస్తుందో అక్కడ మిషన్ లో కోర్సు అలాగే దేహానికి వస్తుంది లోపం కొన్ని తెచ్చింది కోరుతుంది కొంచెం టైం పడుతుంది మొన్న తొందరేడానికి కొన్ని టైం పడుతుంది అంతవరకు మనం కలిగించాల్సి వస్తుంది మందు ప్రాక్టికల్ గా ఉంటాము కానీ దేహానికి వచ్చినటువంటి విధానం లేదు కూడా నా కుటుంబంలో ఎదురుగా లేకునే ప్రయత్నాన్ని మనకు చేయాల్సి వస్తుంది శక్తిగా శక్తి సంకల్పాలు కోర్సు ఏది తెలుసుకోకపోవాలి అక్కడే పోలీసులు అక్కడే మొత్తం ఎక్కడైతే మోక్ష ఆ తోలు మొత్తం వస్తుంది కాబట్టి ఆ తోట అభివృద్ధి లేదు జిజ్ఞాస అనే కోరిక మిగతా తోలుతో ఎంపీ చేసే ఈ ఇచ్చే తోలిత సో ఇచ్చాక తోలితా సో కానీ తోలితది సెల్ఫ్ సెంట్రేట్ గా ఉంది మనం నడుచుకోవాలి ఆ సెంటానికి మౌనం చేస్తున్నాం నాకు మోక్షం కావాలి అంటే సెంటర్కి కావాలి కదా ఆ సెంటర్ని రిజర్వ్ చేసే చేస్తున్నాం కాబట్టి ఇంకేమో ఉన్నంత మాత్రాన దాన్ని ముఖ్యంగా బలహీనం చేయడానికి కాబట్టి ఏ కావనాలు ఉన్నదో ఫిల్గా ఉంటుంది మనం ఎక్స్పెక్టేషన్ కామనంటే ఎక్స్పెక్టేషన్ కదా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ జగత్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఈ ఈ సమాజం నాకు ఈ సేవ చేయాలి ఈ మనస్సు ఈ కుటుంబం నాకు ఈ సేవ చేయాలి ఈ దేహాన్ని నేనే ఫలాన్ని కోరుకున్నాను ఈ మనస్సు నుంచి నేను ఈ ఫలాన్ని కోరుతున్నాను ఈ దేహం నుంచి కూడా ఏమో ఎక్స్పెక్ట్ మనస్సు నుంచి కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేద్దాం ఇంద్రియాల నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేద్దాం ఏదో ఎక్స్పెక్ట్ అలా నిజాం గా ఉండుకోకున్నాం అది చాలా గొప్ప స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీల్ ఆనంద స్టేట్ అభినందన తను తాను తెలుసుకోవాలి సక్సెస్ అని చెప్తాను సహాయ తన గురించి తనకు ఇటువంటి చదువుతా ఉండాలి అంటే పోతాను నాకు ఇది నా రంగు మరొకరి కూర్చుంటా ఉంటే ఒక తాను ఎవరైనా ఉంటుంది అజ్ఞానానికి కూడా కొంత రుణ రోజు మనం కలిగిస్తుంది వస్తుంది ఏమి లేదు అది అజ్ఞానం చెప్తాము కాబట్టి అజ్ఞానాన్ని బాగుంటాయి అజ్ఞానానికి ఒకసారి ఉంది నేను అప్పుడు అంటే ఏదో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు నిరీక్షణ ఉండిపోతే నేను సాయంకాలం వెళ్తాను అంటే నన్ను సాయంకాలం మీద ఇక్కడే ఉన్న వాళ్ళంటే సరే ఇలా అజ్ఞానం సార్తాను తన గురించి వచ్చే కల్పాలను కలిగి ఉండాలి ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని అందరికీ తెలుసుకోవాలి అప్పుడు ఇది లోకాలను చేసుకుంటే పిండి రాత్రి కావాలి ఆత్మస్వరూపాలను సర్వంశ లోకాల లోకాల కొన్ని దొరకలేదు కాబట్టి ఆత్మస్వరూపాలను తెలుసుకుంటే సర్వంశ తాపం ఇప్పుడు ఇక్కడ అన్ని తాపాలను కూడా సిద్ధించే ఎవరికి ఎవరి ఆత్మ దర్శనం అనుభవానికి ప్రజా ప్రజాపకే జ్ఞాత స్వ విశేషణ జ్ఞాపేత ఆపాదయ్యక్కడ ఆపాయంగా వీ అధ్యాయంలో చెప్తున్నారు ఇంకెక్కడా ఇలా అన్నది కానీ ఈ అధ్యాయంలో అంటున్నారు ఎందుకంటే ధ్యానానికి సంబంధించి ముఖ్యంగా వివేకాభ్యాసం మొదటి ఖండ రహర విద్యలో మొదటి భాగంలో హృదయం నుండి శక్తి రూపంగా నిలిచినందుక రహరోపాసన లేదా రహర విద్య రెండవ దాంట్లో దేహము నేను నాది కాదు అనే వివేకాన్ని బాగా అభ్యాసం చేశాను మీరు రెండు కూడా ధ్యానానికి సంబంధించిన కాబట్టి ధ్యానంలో వ్యక్తి తన స్వరూపాన్ని తన అనుభవాన్ని తెచ్చుకుంటారు ఇప్పుడు మీరు పూర్ణుడబు అనే అంట అప్పుడు మీరు విలేసులు ఎంత ఏమైనా సే ఎవరి వాళ్ళు చెప్తారు ఏదైనా మీరు అక్కడ అంటే మేము పూర్ణుడబు అనే విషయం ఆయన చెప్తారు మీరు ఆయన ఆయనకి మీకు మీకు నాకు ఏదైనా తేడా ఉందా ఎక్స్ట్ తేడా లేదా అంత ఒక్కటే కేటగిరీలో ఉన్నానా దానివల్ల ఉంటుంది కదమ్మా కాబట్టి చూడండి కేవలము స్ట్రిక్టెస్ స్టడీ చేసినట్లయితే అది ఇది నచ్చింది మీరు సాధించింది ఏది లేదు ఎస్ట్ రీడింగ్ స్ట్రిక్టెస్ లోన్ రీడింగ్ లోన్ ఇది నచ్చింది కాబే రీడింగ్ వల్ల సంస్థ ఆ రీడింగ్ ఎలా ఉండాలంటే మనిషి యొక్క ఆలోచన పద్ధతిని వైఖరిని బాగా ప్రభావితం చేపించిన ఉండాలి రీడింగ్ అటువంటి రీడింగ్ ఇలా ఎందుకంటే సూత్ర ఫీస్ రీడింగ్ వల్ల ఏమో ఉపయోగం ఉంటుంది నేను చూస్తాం నేను ఎప్పుడైనా నెగిటివ్ చెప్పాలంటే నెగిటివ్ పాజిటివ్ గా అంతా నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు వస్తువు బాగా అనుభవాలు వ్యతిరేక దృష్టాంతమంది దానికి చాలా బలం ఎలా చేస్తే చెడిపోతుందో చెప్పినట్లయితే దానివల్ల మనం మనకి విద్యార్థికి ఉపయోగకరం కదా అది చెడిపోకుండానే జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ బౌక్ చేయాల్సిందేం లేదు ఆత్మ మీరు సంస్కరించలేదు ఏమి చేయాల్సింది లేదు ఆత్మ నిత్య ఆ పరిస్థితి చెడిపోకుండా జాగ్రత్త పెరుకుంటే సత్యం ఖర్చు జరుగుతుండదు అందుకోసం ఎంత లోకంలో కేవలం రిసైర్చ్ చేయటం అన్నది ఇది ఒక దూరదర్శకరమైనటువంటి పరిస్థితి నిజానికి శంకనులు ఈ విషయంలో శంకనుడు భాష్యాలు చూసినట్లయితే ఈ వాక్యం దగ్గర ఆత్మాభావం కష్టం వేసుకోవడం ఉంటుంది అని చెప్పి నాని వాక్యం ద్రౌదాద్యత ఆ వాక్యం ఇటువంటి కాంట్రవర్సీ వచ్చేందుకు అవకాశం ఉందని శంకనులు భావితీనతగా కనపడతారు సత్యాన్ని అభివృద్ధి ఇది రెండు వాక్యం మైత్రే బ్రాహ్మణం రెండో ధ్యానంలో ఉపరిస్తుంది నాలుగో ధ్యానంలో ఇంకోసారి వస్తుంది దాన్ని ద్వితీయ మైత్రి బ్రాహ్మణం అంటారు రెండో మైత్రేయీ బ్రాహ్మణం అంటే రెండో పుస్తకంలో మీరు ఇంట్లో ఉన్న దాంతో రెండో పుస్తకంలో ఒకసారి ఉంటుంది మూడో పుస్తకంలో ఇంకో సారణం రెండవ పుస్తకంలో యాజ్ఞి సన్యాసం తీసుకున్నాడు అని మాటలేదు అని మూడో పుస్తకంలో ఉంది సో ఆ విధంగా చేసింది దృఢీకి నాటే విదీతం ఈ వాక్యం నిగ్రహణ తెలుసు ఆత్మవారే భవ్యహ దాంట్లో విద్వం చేయలేదు ప్రతి చెప్పింది భ్రతవ్యహ అంటే తెలుసుకోవాలని ఆత్మస్వరూపాన్ని తెలిసి తీరాలి వై నియంగా తెలిసి తీరాలి నో డౌట్ అయితే ఎలాగా అన్నది సెకండ్ హాట్ నూటలో వంద నిరుద్ధ్యాస్తలము వననము నిరుద్యాసం ఇప్పుడు నేను చూశాను నేను రెండు రకాల విద్వాంసులను చూశాను విద్వాంసులు చాలా ప్రత్యేకం చాలా చదువుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ మంచి ఎగజీ చదువుతున్న నేను చూస్తున్నాను ఈస్ నిర్యాతల పేరు వస్తుంది అవసరం ఏం చేస్తాం మీరు వాళ్ళ ఎదుర్కొంటుంది ఎంపీనే ఉండదు వాళ్ళకి చెప్తే అర్థం కాదు వాళ్ళకి డెక్జీ లేదు అటువంటి వల్ల నేను అర్థం లేదు చాలా మంచి కమిష్ఠితమైన విద్వాంసులు చెప్తున్నాను విద్వాంసులుగా వాళ్ళు ఒకటి శ్రవణం ముఖ్యం విధ్యాసం సెకండరీ మానల్ మాట మౌనం మాట ఏం చెప్పంలో శ్రవణంగా కలుస్తుంది లేదా దాన్ని పూపు చేస్తాను పూపు తీయడం అంటే చేస్తే ఇంపార్టెన్స్ ఇవ్వడం శ్రవణం వస్తుంది శ్రవణం చేస్తూ ఉన్నాను మీరు ఇది ఏం చేస్తుంది అంటే కాకపోతే ఏమవుతుందంటే ఓ మహాత్ము అన్నారు మహాత్ము నా వీళ్ళందరూ ప్రొఫెషనల్ శ్లోభనం లేకపోతే అంటే ఒకటే అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నాయి రేషన్ కాలం వస్తున్నాయి ఇంట్లో కూర్చొని ఎక్కడైనా అడిగి ఉంటే పోయి అక్కడ ఆశ్రమంలో కూర్చుంటే ఉంటాడు మనం పోవాలంటే దాన్ని సందేశిక ఆ మపస ఆ ప్రయత్నం ఏమి ఉండదు ఆ ప్రయత్నం ఏమి ఉండదో తెలుసుకుంటాం ఎందుకంటే మీరు లేకపోతే ఇది క్షమణం చేసేది ఏడాది క్షమించింది మనకి తెలియదు ఏమీ మార్పు లేదు ఇప్పుడు డెబ్బాడుతున్నాడు ఇప్పుడు లోహంతో ఉన్నాడు డబ్బు లోభం ఉంటుంది ఎవరికి వాళ్ళతో దెబ్బాడుతాడు ఇంకా రగత వేషాలు ఉంటాడు కంప్లైంట్లు చేస్తాడు ఎందుకు చేస్తుంటాడు ఇంకా కంప్లైంట్లు చేసి ఇస్తారు ఏమన్నా వాడు చూస్తుంది వీళ్ళు ఇలా చేసి వాడు ఎలా చూసినా అక్కడ కంప్లైంట్లు చేసి వస్తాడు ఇక్కడ ఏదో ఉంటాను పోతాను లోకంగా ఎలా ఉంటారంటే అందరూ ఒక్కలా ఉండరు ఇది మేమున్నా వంద మంది కలుస్తాం వంద మందిలో సేవ చేసే వాళ్ళు ఉంటారు మనం చేయకండా ఇబ్బందులు వాళ్ళు ఉంటాము ఫ్రీడమ్ ఉంటేనే సేవ చేయగలుగుతారు వాడు సిడేదో ప్రసభా మనకేదో సేవ చేస్తారు కాబట్టి మనకు అనుభవం దాగుతుంది అప్పుడు అదిగో మీరు సేవ చేయలేదో అని అనుకోకూడదు ఒక్క వాళ్ళు ఎంత చేస్తారు అంత చేస్తారు వాళ్ళు ఏం చేశారు ముఖ్యం తదు మనం ఏం చేసాం అని ముఖ్యం ఎవరికి చేతనేది వాళ్ళు చేస్తారు కాబట్టి అవకాశం దొరక ఎదుగు చేయలేదు వాడు ఇది చేశాడు వాడు సరికి దాన్ని కంప్లైంట్ చేసే చేసుకుని ఉంటున్నాం అనుకోండి ఎంత అర్మానంగా ఉంటుంది సో వీళ్ళు జనా శ్రవణం చేసేటే ఆ స్నవనాన్ని ఏదో ఉపయోగం లేదు దగ్గర లేదు ఆ కొంత ముఖాదులవి పోగేస్తారు దాంట్లో ఏ సందేహం లేదు మీరు ఎలా స్నం చేస్తుంటే ఒక ఆదిలది నిర్మాణం అవుతుంది సో వేరే దగ్గరి తను మన ధన్య సము అర్పణ జేఏంటారు రోజు ఏది అర్చింది తను వర్తించడు మొత్తాన్ని సమవర్తించడు తల ఏదే అన్ని తండ్రి దగ్గర పట్టిస్తాడు దాన్ని ఉంటే అర్థం ఉంటుంది నేను ఈ అనగు వాళ్ళు సాధారణం ఉంటాను ఇలా అన్ని కూడా హోళ్ళు ఉంటే హారం ఇచ్చే అన్ని కూడా ఒకంటే ఆహార పూర్వం ఉందా ఇలా అనగు వాళ్ళు ఎంతమందిస్తాం అది అర్థమంది ఉంది అంటే వేదిన ఉంది వాళ్ళకంటే తన గొప్ప అన్నాడు ఎలా ఉందంటారు వాళ్ళ అంతలో మీరు వాళ్ళు వస్తున్న వరకు మీరు వస్తుంటారు ఇంకొక వాళ్ళు ఎలా ఒక అందరికీ తెలియదు మేపు ఒకటి ఈ శాస్త్రాన్ని మీకు చెప్తున్నాను నాకు అనుభవం మీద చెప్తున్నందుకు ఒక వర్షం ఒక గ్రూపు శ్రవణం ముఖ్యం మరి మన మననం మాత్ర మనల్ని శ్రవణంలో ఉందిరేవానికి మననం అయితే శ్రవణంలో ఉంది ఏదో కొంత మననం చేస్తాం పొరపేక్ష సిద్ధాంతం అయితే మననంలో పడిపోతుంది నిజానికి నా అభిప్రాయంలో మనలో శ్రవణం గంట విలక్షణంగా భిన్నంగా మనం ఉందని నేను అనుకుంటున్నాను నా అనుభవంలో ఉంది అలక్షణంలో ఎక్కడ కొన్ని మరణాన్ని శ్రవణంలో కలిగేస్తాయి మరి నిస్తారు నాడు పార్టీ మరి ఎవరి కోసం దక్కింది అక్కడికి నేను చెప్పారు కదా అంటే క్షమంలో వర్త కాంగం దాక్కి అంతేకాని నిజానం ఇంపార్టెంట్ కాదు అన్న ఒక వార్త ఈ వర్గాన్ని రిజిట్ చేసిన కోసం చీత కాదు ఉన్నాం బ్రహ్మసూత్రాలు రత్న ప్రభావాలు ఈ వర్గానికి చెంది ఇదో వర్గం ఆయన రత్న ప్రభావాలు ఇంకో ఇంకో వర్గం ఉంది ఇంకో గ్రూప్ ఉంది దాన్ని ఖండిస్తుంది సో ఆ విధంగా విధుధ్యాసనాన్ని దాన్ని దాన్ని కొంత రెడిక్యూ రెడ్ సైడ్ దానికి ఇంపార్టెన్స్ కలిగి మీరు మాట్లాడే వర్థం ఇది శ్రవణ ప్రధానం విధుధ్యాసనం గమనం వర్గం కారణ విధ్యాసనం కానీ గమన వర్గమే అవుతుంది అని అనే అభిప్రాయం ఇది విజయవర్గం ఈ వర్గం ఏంటంటే ముఖ్యం కాదండి విధాసనం ముఖ్యం ఒకటి రెండు మూడు చెప్తే మొదటిది ముఖ్యమంత్రి గారు ఒకరు మూడోది ముఖ్యమంత్రి గారు గురించి పెద్ద పక్కన ఒక లాగా ముంచో అని ఈ విధంగా పెద్ద దెబ్బలాద్దు అంటే కేతలు పుస్తకాలు ఈ రెండో వర్గం జరిగిన వాళ్ళు భవించారు భవించారు ఆయన ఆ వర్గానికి చెందాడో మానేడో నాకు తెలియదు కానీ కాలంలో ఉండే పండితులు కనీసం కొంతమంది మహాత్ములైనా ఈ సాహిత్యాన్ని వైరేదాంత సాహిత్యాన్ని లిటరైటర్ నిధంగా డివైడ్ సో నేను మహాత్ములు చూశాను మహాత్ముల యొక్క అభిప్రాయాన్ని ఇలా రెండు వర్గాలు విద్రనాచార్య రత్నం ప్రధాన ప్రధానం బాధ్యత అంటే రత్న ప్రధానాలకు కోవింద వ్యక్తి ఆయన పేరు బాధ్యతపతి వ్యక్తి ప్రధానం చేస్తారు ఆయన నిధుధ్యాసనం ప్రధానంగా మాట్లాడతారు నిజుధ్యాసనాలు చెప్తే ఉపాసన చేస్తారు మీరు కవనం చేసిన విధంగా జరపడదు మౌనం చేయాలి ప్రవంత విద్యార్థుల మోక్షం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఈ మానవ విద్యాసనాలు ఉపాసన కవరం వల్ల జ్ఞానం కలుగుతుంది వ్యక్తిగా వీళ్ళ విక్కు వెళ్ళాలి వాళ్ళు ఎక్కువ నేను మహాత్వం కలిగిన మహాత్వం అన్నా అంటే నేను అలానే విక్కులు తీసుకున్నాను అసలు వీటి మీదనే ఒక బుక్కు ఎక్కువ కూడా వస్తుంది సంస్కృతంలో ఉంటుంది అసలు వీళ్ళు పక్కా బేర్తో ఒక సంస్కృతంలో మద్రాసులో అయినా ఒక సంస్కృతి కాలేదు అన్న ఒక పెద్దలు వివాసం రాసి వస్తాయి అది ఒక చేస్తూ కొత్త కలిసి అది ఎందుకు నాకు నేను ఒక ఆయన మహాత్మల్ ఇంకా ఆయన అన్నారు అంటే చూడండి నిద్యాసం చేయాలంటే శ్రవణం ముఖ్యం కదా శ్రవణం లేదా నిగుద్యాసనం ఏం చేస్తాడు కాబట్టి శ్రవణము ప్రధానము అని చెప్పడంలో యోగ్యంగానే ఉంది అనమాట శ్రవణం చేసి విషయాన్ని బాగా తెలుసుకున్న తర్వాతనే నిద్యభ్యాసం చేయతాడు కానీ గురించి నిద్యాసం ఏం చేస్తాడు కలుగు చూస్తే ఓం అనంటే ఓం అంటారు ఏ అజ్ఞానంలో సమాధిలో అదే అజ్ఞానం సమాధిలోకి బయటపడతారు ఇప్పుడు నిద్యాసనం వల్ల ఏమవుతుంది చక్కటి శాస్త్రీయమైన పరిజ్ఞానం ఉంది మీకు ఇది జాతకం చేయాలి నీకు ఒక్కటే రహస్యం జ్ఞానంలో జ్ఞానం కొత్తగా రాదు ఎన్నో జ్ఞానం ఏదో మీకు ఉండాలి కానీ కొత్తగా జ్ఞానం రాదు జ్ఞానం వస్తే జాతక దొరుకుతాయి మీకు స్వప్నావస్థలో జ్ఞానం వస్తుందా రాదు ఎవరు కొంతమంది అంటారు అంటే మా గురువు గారు స్వప్నం వచ్చి పక్కన చేస్తారు ఇది అంతకు ముందు మళ్ళీ డిగ్రీ తెలుస్తుంది తెలిసి కొత్తగా తెలిసిందేమో కాబట్టి స్వప్నావస్థలో జ్ఞానం కలగదు స్వప్న సమాధానం మీకు తెలియదు నిద్రావస్థలో జ్ఞానం కొంతవరం నిద్రావస్థలో జ్ఞానం వస్తుందండి అలాగేం కలగదు సమాధిలో కూడా జ్ఞానం కలగదు జ్ఞానం తల్లి సమాధిలో మూడు కానీ సమాధిలో కొనంటే జ్ఞానం వచ్చేస్తుంది అని తెలియదు జ్ఞానం జాగ్రత్త అవస్థలోనే గలదు మూడు అవస్థలు కూడా ఒక అవస్థిగా పెట్టే స్వప్నావస్థలోను సిద్ధవస్థలోను సమాధ్యవస్థలోను జ్ఞానం వేస్తుంది జ్ఞానం కలగదు జాగ్రత్త అవస్థలోనే జ్ఞానం కలగదు కాబట్టి శ్రవణం చాలా ఒకటి చాలా ప్రధానం కాబట్టి అధ్యాధి అందరూ శ్రవణాన్ని హైలైట్ చేస్తూ చెప్పినటువంటి ప్రతి వ్యక్తి కూడా మంచిగా ఒకే ధన్వా శ్రవణం చేస్తే సరిపడదు ఆ శ్రవణం చేసిన దాన్ని తన అనుభవాన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి వేద్యత అపాదయ శ్రమనం ద్వారా తెలుసుకున్న దాన్ని ఇది నాకు తెలుసు ఇస్ ఇస్ మై ట్రూ ఎంటే ఆత్మ మీతో ఒక ఆత్మ యొక్క శోకం లేదు ఇది ఎవరు చెప్తారు ఉపనిషత్తులు చెప్తాను ఇంతెవరు చెప్తారు అహమిడు దెన్ దెన్ అంటే దాని మనం మీదేమో కలిగినట్టు కాబట్టి ఉపనిషత్తుల్లో ఇక ఒక ఆత్మా ఆయన మా ఆయన చెప్పమంటే ఆత్మా శోకహాయని చెప్తాడు అనే నిరంత్రా ఆగిపోతే మీ దేవత అంటే మీకు శ్రవణం మందుకే తీసుకారనమాట ఇంకా ఆ తర్వాత అది ముందుకు వేయ మీరు చెప్పగలరా ఆత్మా శోకహ్ ఐదు ఐడియా ఈ మై ఐడియా మై ఇన్ స్టాయి అంత సరే ప్రభుత్వంలో ఏదో శోకాలో ఉంటుంది మాత్రం అర్థమే కానీ నాకు ఐడియా ఉంది ఏమైనా ఐడియా ఉంది ఆత్మా శోకలహిత ైవిద్యత అపాదో స్వతం వైవిద్యత తనకు తెలుసు ఆ స్థితి రావాలి ఆ స్థితి రావాలంటే కేవలం శ్రమనం సరపాడుతుంది శ్రమనం వర్తిస్తే మనను ప్రతనిస్తకపోతుంది నిదుర్ధ్యాసంలో అది బాగా దృఢపడి నాకు తెలుసుకోలేదు నిదుర్ధ్యాసంలో అనుభవానికి తెలుసుకోబోతుంటారు అనుభవానికి తెలుపుతాం స్వసం లేకపోతే కాబట్టి నిధుధ్యాసం చాలా ప్రధానమైనది అనేది విధుధ్యాసనాన్ని హైలైట్ చేసి మహాసుకొక అహిల్ అంది ఏమన్నారంటే చెప్పింది కానివ్వండి వారు చెప్పింది కానివ్వండి రెండు కరెక్ట్ నిజంగా ఏదో గౌరవించింది వరకు నేను అనిపించే రెండు కరెక్ట్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు నేనేమని చెప్తున్నాను మీరు గోడు క్లాసుకు రండి ఏనాడు బ్వాసాను నన్ను ఎవరిలో సందేహాలు అంట క్లాసుకు మీకు సందేహాలు నివారణ అవుతాయి అని చెప్తాను తర్వాత ఫెప్ ఫిఫ్త్ చేస్తారు ఫెత్ ఫిఫ్టీ చేస్తే నేను అంటాను మీరు దాస్తుంది ఓకే ఏదో కొంతసేపు చర్చి ఇంక ఇలా చెక్ చేసుకుంటూ తీసుకుంటే సేవలు ఇస్తారు ఆయనకి పనుకుంటుంది నాకు మీరు మళ్ళీ క్లాస్కి వచ్చేసి మీకు అన్ని సేపులు అవుతాయి క్లాస్లో అన్ని సందేహాలు తీసుకుంటాయి దాస్తున్నాం అంటారు దాని అర్థం ఏంటి నేను గవరాన్ని హైలైట్ చేస్తున్నాను తర్వాత ఇంకో సందర్భంగా ఏం చెప్తున్నాను అంటే మీరు ధ్యానం చేయాలి రోజు వేద సాయంకాలం ధ్యానం చేస్తే ఇందుకని ఇంకే సరిపో ఒక అధిగతి కొడుకుంటే ఎవరైన అని ఇంకోసారి ఇస్తాను ఇంకా ఎవరైన అగ్నిధ్యాసనాన్ని హైలైట్ చేస్తున్నా కాబట్టి రెండు విభిన్న పరిస్థితులలో రెండింటినీ సెపరేట్ గా హైలైట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను రెండు హైలైట్ చేయడం ఏది గుర్తు చెప్తాము అంటే మీరు ఏం చేస్తారు రెండు అలాగే స్థితి కూడా చెప్తాను ఎక్కువ స్కృతి ఒకే భాష్యంలో మూడింటిగా నింపెడుతుంది తొందరలో ఒక తొమ్మిది వేల విద్యార్థులు అని మూడింటి ఒక్కదోళ్ళు నింపెడుతుంది ఆ వర్సులో నింపెడుతుంది ఒక విధులు ఉండాలిగా తర్వాత శంకరణ భాష్యంలో ప్రత్యేక బ్రాహ్మణులను స్పష్టంగా నెప్పాలి కేవల శ్రమణం వల్ల ఆత్మజ్ఞానం కలగ రోజు రాష్ట్ర ఇదేం చేస్తూ నువ్వు అదేపోనిస్తు అంటే ఒకటి శంకర భాష్యం పక్కన పెట్టేసి మన ఆత్మా ఆత్మ నడిపిస్తే అది వేరే సంగతి కాబట్టి మీరు ఈ సంకర్లు కం వాక్యాన్ని ఉపనిషత్ వాక్యాన్ని శ్రద్ధగా ఫాలో అయ్యే మొత్తంలో సంత స్టేజ్లో శ్రవణం హైలైట్ అండి శ్రవణం చేయండి కాదు ఎన్ని ఆ మిషన్లో ఎక్కడో ధ్యానం చేస్తుంది ఏం ధ్యానం చేస్తారు మీరు నీకు తెలుస్తున్నదే ధ్యానం చేస్తారు నేను తెలుసున్నదో ఒకసారి ఉంటాను ఏం ధ్యానం చేస్తాను కాబట్టి సమయం వస్తున్నప్పుడు నిధి ధ్యానం చేయని చెప్తారు అంటే కనుక అది వరస నేను కోసం ఇస్తాను కాబట్టి మీ ఇద్దరు రెండు రకాల వాదులు మేము భిన్న భిన్న పక్షాల ది చెందిన అనే దృష్టికి తప్పరు వాళ్ళిద్దరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి నేను చెప్పిందే కరక్ట ఎదరోడు చెప్పిందే కరక్టే ఎందుకు నేను చెప్పింది ఈ సందర్భంలో తరపు ఎదరువాడు చెప్పింది ఇంకో సందర్భంలో అని ఆ సందర్భాన్ని గురించి రంగు అని వాళ్ళు తెలుసుకుని వాళ్ళను వాళ్ళు బాధులు కలవలసినటువంటి పెద్ద చూడాలి కలియుగం అంటే కలహ కలహయుగము కలిసి కలహం కలిగినా కలహము కలహయుగం ప్రతిదానికి కలహం కలహం లేకుండా అసలు ఏడే ఉంది అన్ని చోట్ల కలహం సో మీరు ఎన్ని పార్టీల కింద విడిపోతున్నాయో చూడండి అదంతా కలహానికి పెద్ద సో ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని పార్టీ మొదలంటారు ఆ విధంగా కలహాలు ఇస్తాం కలిపి కలహండి అది కలియుగ లక్షణం ఆ లక్షణం సమాజంలో రాజకీయ పరిధిలోనూ సమాజంలో ఉన్న నిలనూ ఉండడంలో ఆశ్చర్యమే ఉండేది ఆ లక్షణం వీళ్ళు వేదాంత గ్రంథాలకి చేత రాసిన వాళ్ళలో కూడా ఉంది వీళ్ళు కూడా అక్కడ ఏమీ అనే అనవసరంగానే కలహం పెట్టుకుంది ఈ వర్షం గొప్ప ఆ వర్షం గొప్ప అందరూ అవసరం చేసుకుంది అది అనవసరం తర్వాత ఒక సమగ్రమైన ఆ నిర్ణయాన్ని చేసి ప్రయత్నం ఏం చేస్తే అని అది సరిగ్గా తల్లా ఈ పక్షము కరెక్టే ఆ పక్షము అదొక తలసా చేయాలి అన్నది కరెక్టా మితాహారం తినాలి అన్నది కరెక్టా రోజు కరెక్టే అది సరిగ్గా తిందుకుని తిరిగి తినకూడదని అలా ప్రజలు అయితే పుట్టిన సమర్థంగా ఉంటే తప్పకుండా భోగి ఏం చెప్తే అది కరెక్టే ఇంకో సందర్భంలో ఉంటే అలాగా అధిక భోజనం చేయకూడదంటే మితాహారం చేయాలి అది అది కనిపిస్తాయి ఆ అది కరెక్ట్ చదితే బట్ వాళ్ళ అల్టిమేట్ ఫైనల్ వార్డ్ ఏమిటంటే ఈ శ్రవణం అనేది ఒక ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేసి తీసుకోవడం ఒక లభిస్తూ ఉంటే ఒక ప్రొఫెషన్ వాటం చెప్పడం నాలుగు ప్రొఫెషన్ శ్రవణం చేయడం ఏ ప్రొఫెషన్ వాటం చెప్పడం నాలుగు ఎనిమిది ప్రొఫెషన్ అంటే ఐదు ఉండాలి అయితే ఏం చేస్తాం పదం చెప్పదా అనుకున్నాం ఏం చేస్తాం ఏదైనా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఇంకేదో గెలుచుకుని అవసరం ఉంది సర్వ యాద మరో యాభై గెలుచు అవసరం ఉంది అది గెలుచలేదు కదా ఇంక ఇప్పుడు విధానం అసలు చెప్పడమే కాబట్టి ఇంకే పని లేదు కాబట్టి మేము అసలు చెప్తాము మీరందరూ కూడా రిటైర్ అయి ఉన్నారు మరే పని లేదు కాబట్టి మీరందరూ సాయంకాలం కూడా మధ్యాహ్నం నిద్రలేసి కొంచెం టీవీ సినిమా తీపిస్తే మళ్ళీ రాత్రి లోపల ఇంటి దగ్గర వేయాలి కూడా పెద్దగా పడతారు సిడతారు సార్ అలాగే వీధి రంగు వెంట్రెండ్ అని అంటారు తర్వాత ఆ విధి రంగు వస్తే ముందు ముందు కార్చిన మాట్లాడుతుంది అనే అభిప్రాయంతో అలాగా అలాగే ప్రొఫెషనల్ నేను ప్రొఫెషనల్ లోపల మీరు ఎందుకు కనుక లాభం అలా ఉంది సమాజంలో ప్రొఫెషనల్ మాస్ కాదు సో అటువంటి ప్రొఫెషన్ అది ఉదయం ఒకసారి దానివల్ల అనేకంగా సందే జనాం ఆపాద కల్పిన సందేహం మనం ఊకే ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి మీరు మామూలుగా ఏ ఆర్గ్యుమెన్స్ ఏ లోతైన విచారాలు పక్కన పెట్టేది మీరు కామన్ సెన్స్ చెప్పండి శ్రవణం చేయాలి మననం చేయాలి నిదర్ధ్యాసనం చేయాలి అంటే దాంట్లో దేనికి ప్రాధాన్యత ఉన్నట్టు మీకు కనిపిస్తోంది ఆయన అనిపించట్లేదు ఒక రగన కింద అలా లేదు అలా ఉందా లేకపోతే బాగుందా చెప్పండి అంటే శ్రవణం చేయాలి శ్రవణం చేసిన నెక్స్ట్ కట్టు మీరు మననం చేసుకోవాలి దాని పవిత్ర నది జ్ఞాపనం చేసుకునే మీరు తాత్సం కావాలి ఆ విరిక నేను గోరు ఆత్మ వారే కష్టంగా ఆ గోరులు చేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తున్నాను మీకు మీరు కామన్స్తో చెప్తాను మీరైతే శాస్త్రం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని ఉద్దేశించారు ఈ పండితులు ఈ తాత్తులు వచ్చి దాన్ని మరింత కలగాపూడని చేసి బాగా అర్జుమించిపోయేసి మతి పోయితే చేస్తాను అవన్నీ పక్కన పెట్టాలి సో మీకు అలా అని మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసు చేయాలి దానికి శ్రవణం చాలు శ్రవణం చేసిన జ్ఞానం కలిగిపోతుంది ఒకవేళ ఏ కారణం చేసిన శ్రవణం వర్క్ అవుతు కాకపోతే మనమే చేస్తాం అవైతే మనం అర్థం శ్రవణం ఉన్నా నువ్వు కలిసి కూడా వర్కౌ అప్పుడు మీకు దత్తవసినే నేను యుద్ధాసనం కూడా చేయాలి అవర్ అది కూడా అర్థం లేదు అది ఎలా అనిపిస్తుంది మీకు అవర్స్ ముందు నేను చెప్పింది అన్నట్టుగానే ప్రదర్శన ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది సో నాకు రావచ్చు నాకు చిన్నప్పుడు కూడా దేని మీరు చెప్తూ చేసేప్పుడు ఆ గ్రంథాలి నాకు కూడా తర్వాత నేను మొదలైన గ్రామం చూసినప్పుడు వాళ్ళు అది కూడా చూడేసి దాని మొత్తం నమ్ముడుతున్నాను సెంటర్ కూడా ఆ వాక్యం దగ్గర ప్రథమ వైపు లేదు దిగునీ వైపు వేయాలి ప్రథమ వైపు లేదు ఆ వాక్యం దగ్గర వాడు రాష్ట్రంగా చూస్తున్నాడు ఈ ప్రోగ్రెస్ రాసి వస్తే ఆత్మవారే శ అని అనుకోలేదు సోదర్షన్గా ఉన్నట్టుంది అదే ద్వారా ఇక్కడ కూడా కనపడుతుంది శత్రాచార్య ఉపదేశం అను అని అంటున్నారు అని అంటే శ్రవణాన్ని మన దాన్ని తెచ్చారు అతనితో రాకైతే నిదిధ్యాసం చెంది అని బాగా బలం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాగైత్య సంవేద్యత అపాద్య నిదిధ్యాసనం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఇలాగే మిమ్మల్ని ఇంకొక హానకు ఎలా నివిద్యార్థులు చేయాలని ఇంకొక నివిద్యార్థులు ఉంటాం సార్ మళ్ళీ దిగు చేస్తాం ఇలాగా నిజుడు ఓం అని రెండో వంద ఒకే సత్యం కలుపుతున్నాం నేను భావన లేకపోతే అహం ఆహా లేకపోతే నా హృదయంలో భగవానుడు చైతన్య రూపంగా గల ఓంకారూపంగా భగవాను నా హృదయంలో దళుతున్నాను అవతారాన్ని ప్రత్యేకంగా ధ్యానం చేయాలి అయితే రామనామాన్ని ప్రతీకగా ధ్యానం చేయాలి రామనామము తారకనామము అంటే తారకనామము అంటే ఖరింపజేసి నామం ధరించలేదు అంటే ఆత్మజ్ఞానాన్ని ఇస్తేనే ఖరిస్తుంది కాబట్టి ఇదంతా విధిధ్యాసంలో ఉంటుంది సో అది విధిధ్యాసం ధ్యానం లేదు మళ్ళా ధ్యానంలో ఎలా ఉంటుంది అంటే నిరుధ్యాసనాన్ని కూడా ఒక అంతెక్ట్ లో మీరు ధ్యానం అనొచ్చు ఇంగ్లీష్లో మనసు మెడిటేషన్ అనే అంటారు అన్ని ధ్యానం అంతే వాళ్ళు ధ్యానం చేస్తారు ప్రయత్నం చేయండి ఈ రూపాన్ని ధ్యానం చేసినట్లయితే మీకు ఇస్తుంది కాబట్టి దాన్ని ధ్యానం చేయాలి అదే ఆ పద్ధతి ఇక్కడ అదే ఉండాలి ఇక్కడ అలాంటి ధ్యానం ఉండాలి కేవలం ఆత్మస్వరూపాన్ని తీసుకునేటువంటి ధ్యానం కానీ నిరుధ్యాసనమో కాబట్టి సందేహతాం ఆపాదం ఈ జాతనైతే అహం బ్రహ్మా నేను పూజ నేను ఏ ఈశ్వరులకు అనుగ్రహాన్ని కోరి తపస్సు చేస్తున్నామో ఆ ఈశ్వరుని నేను నేను మీరు కానీ మీకు ఇబ్బంది అనిపించు ఈశ్వరుడు నేనే ధ్యానం చే అయామిది కాదని ధ్యానం చేత మీకు ఇద్దం అనిపించింది ఎందుకంటే అది దానికి చాలా పెద్ద వికాసం అవసరం చాలా చక్కగా చూసుకొని అవుతున్నాం మీకు ఎక్కడైనా అసంతమైన ఇద్దరు కలిపిస్తే మీద వస్తారంటే ఇష్టంతో హృదయంలో కలదు ధ్యానం కొన్ని సమస్య సంతం కానీ మొత్తానికి ధ్యానం చాలా చాలా ముఖ్యం ఇది ధ్యాసేత అపాదయు మనం తెలుసుకున్న నాలుగు మాటలు మనకు అనుభవానికి రావాలి చిన్న తెసరంతా జీర్ణమైతే సమస్య ఓ బొక్కి బొక్కిది కానీ ఏమి జీర్ణం కాకున్నామంటే ఒక్కంతమైన సుభ్రంగా జీర్ణాలు అయితే ఆరోగ్యంగా ఉంటాయి లేకపోతే మెంటల్ విస్తృత్రియాని ఊరికే గ్రంథాలు చదువుకుంటూ పోతాడు గ్రంథాల మీద ప్రసంగాలు అవి చేసుకుంటూ అనుభవంలో ఉండి తీసుకున్నాను అహంకారం కూడా కలుగుతుంది అది విస్తృక్రియ అన్నారు శక్తి వస్తుంది అరెక్తపోతే ఏమవుతుంది రోమం అలాగే జ్ఞానం అరిగితే జ్ఞానం అవుతుంది ఆత్మజ్ఞానం జ్ఞానం అరక్కపోతే అహంకారవుతుంది మేము మహాపండితుంది సదర్గా మనకి అనుభవం తర్వాత తనకు అన్వేషణ్ఞాసనాఖ్య సుద్ధ ఏ నిజంగా అన్వేషణ కలిగి వస్తుంది ఇలాగా లేని సార్ కానీ అనుమతి వచ్చింది ఇట్లాగే ఇలా పోతుంది ఏదో అన్నట్టు ఎందుకే అన్నది గాలి తీసుకుంటే అలా తీసి గాలిం చూడు విరికి గాలిం చూడు ఎందుకు చూద్దాం చూసినా ఒక చూసినా చూసినా తీరుస్తూనే ఉంటారు గోడంతోనే పెరుగుతూ ఉంటుంది ఎందుకు చూద్దాం కూడా వెళ్తుంది ఏది గాలిని చూస్తే ఏమి దొరుకుతుంది మరి ఏమిటి చూసుకున్నాం ఏదైనా ఒక మొత్తం మొదలుపెట్టినా ఏదైనా చేస్తూ ఉంటే మొదలైన ఎకనామిక్ యాక్టివిటీ స్కిన్ అవుతూ ఉంటుంది రొటేట్ అవుతాం అవుతుంది దాంతో ఏదైనా ఒక లాభం కనపడుతూ ఉంటుంది కానీ ఇలాగ పోయిన ఇలాగా మద్దులాగా చూస్తున్నాయి మొద్దులాగా చూసిన దేవత చూపుతుంది ఇలాగే గాలి చూసుకోళ్ళు ఏమైపోతుంది అని శంఖ చదువుతుంది అలాగే కృష్ణ రసీవాళ్ళు కూడా లేకపోలేదు అతను అర్థమంటే వాళ్ళు శంఖ ఆయన లేవచ్చారు ఎందుకండి ఇది ఆ ధోరణి కూడా ఆ చింతలు ఏమని వచ్చింది ధోరణి కూడా లేదని చింత ఎందుకు వచ్చిందండి ఇది ఈ అన్వేషణము ఈ శక్తి ఎందుకోసం ఎందరో ఈ శక్తి బయట లోపల బయట శక్తి చేసి కొంచెం పరిస్థితులు ఏమన్నాయో తెలుసుకుంటే మనం అభివృద్ధిని లోపల ఏమో శక్తి చేస్తారు ఇది తెలుసుకో తెలుసుకోవాలని ఆకాంక్షించు ఎందుకు వచ్చిన ఆకాంక్ష అని ఎలాగైనా అనర్ బయటకు వెళ్తే ఎవరో ధరించం అనేక లక్ష్యాలని చేస్తూ చేరుకోవచ్చు అనేక గోల్స్ చేరు అంటే కామన్ అయితే గోల్ అని చేరు ఇది కామన్ అంటే బాగుంది కానీ గోల్ అంటే ఇప్పుడు ఇప్పుడు రిలయన్స్ తీర్పు కోరిక ఆయనకు ఒక కోరిక ఇప్పుడు కొత్తగా మాట ఆయన నేను అన్ని అన్ని కోల్లు అయిపోయామో ఇంకా స్టేజ్కి వచ్చేమో అని అనుకున్నాను అరవై అంతస్తుల భవనం ఒకటి హైదరాబాద్ లో కట్టాలని కోరిక అనవసరం కదా హైదరాబాద్ ఎక్కడా నడిపేందుకు రెండు వేల చోట్లు రోడ్ వార్ వాటర్ వార్క్స్ ల్యాండ్ వార్క్స్ అన్ని వార్క్స్ నడుస్తున్నాయి ల్యాండ్ వార్క్స్ నడుస్తున్నాయి ల్యాండ్ కోసం చేసుకుంటూ ఉన్నాం చేసుకుంటూ ఉన్నాం మద్దతు సరిపోతూ ఉంటాయి వాటర్ వాక్ వాటర్ సరిపడాకు ఉన్న వాటర్ సరిపడాకు వాటర్ కోసం లెబ్బలాట్లు లేతూ తర్వాత రోడ్ వార్ ఇంకా గౌరవం లేక కాదు నడిపే తోట లేక డబ్బులాట్ వేసుకుంటూ ఉన్నాం తోట వేసుకుంటాం అందులో గ్రౌండ్ వార్ట్స్ ఏవైనా నడుస్తున్నాయా లేదా ఇప్పుడు మళ్ళీ ఓ అరవై లక్షణాలు నదర్శక హైదరాబాద్ లో భవనాన్ని ఒక విలేజ్ లో పెడితే అక్కడ ఏదైనా ఇండస్ట్రీస్ ప్రమోట్ చేస్తే ఆ విలేజ్ కొంత ఎకానమీ బాగున్నా అక్కడ ఉన్నవాళ్ళు వాటింద కింద మరొకటి జాబ్కి దొరికితే వాళ్ళ ఎకానమీ బాగుంటే అక్కడ రకస్తున్న కాదు హైదరాబాద్నే అభివృద్ధి చేయాలి ఎందుకు ఎంత మనం అభివృద్ధి కన్నా ప్రాంగ ఇది ఇప్పుడు ఉన్న కోరుతాయి ఏ నిజ కో అనవసరం కోరుకుంటే రకాల ప్రోగ్రెస్ ఈ జాబ్ రావు ఈ ప్రోగ్రెస్ అనే మాట రాను కాబట్టి ఇదంతా రావసరం మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఎన్ని కానులు అయితే ఉన్నాయో అన్ని దాంట్లోనే ఉన్నారు అందుకోసం మీరు తెలుసుకోవాలి అని దేవుడు చెప్తున్నారు అన్నాము సర్వాంస్య లోకా అందుకోసం తెలుసుకోవాలండి ఇతిహాసం చేసి ఇందుకోసం తెలుసుకోవాలి ఏంటంటే అంటే ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడు సకల కామంలోనూ పొందిన వాడే వస్తారు అంటే హోదా తర్వాత ఒక మార్పు చేసుకుంటూ సరిపోతాడంటారు అన్ని కామాలలో ఇన్ వన్ షాట్ ని తీరిపోయినట్లు అలాగే ఒక్క ఒక్కరే షాట్ల ఇన్ వన్ సాట్ సర్వాన్ కామాన్ సమస్కు అంటారు బ్రహ్మాయోరే గండితం గుహాయానంతరమేద్యోమనం అంటే ఒక్క కాదేనా అన్ని కాను ఎక్కువ ప్రకారం ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మీరు బాధ్యత ఉండే కామనల్ని ఎలా తీసుకుంటాము ఎక్కువ ప్రకారం తీసుకుంటారు మొత్తం భారతదేశంలో ఎక్కడైనా సరే పద్దెనిమిది సార్లు పెట్టేయో కారణం తీసుకోవడం అయిపోయాయి లాస్ట్ ఇయర్ ఆ కామను తీసుకోండి ఇప్పుడు అరవై గమనం కట్టము ప్రియా చేస్తుంది ఇది ఒక ఎక్స్ట్ ఇయర్ చేసుకోండి ఇలా తీసుకో ఉంటారు ఈ రోజులో మనం కాలులు కాలుగా వృత్తి ముందు చేస్తుంది ఇంకా కామన్ గుర్తుగా ఉందని వృత్తి ముందేస్తుంది అది పద్ధతి కాదు వృత్తి ప్రకారం కామలను తీసుకోవడం కాదు ఒకేసారి అన్ని కామలున్నా అన్ని అంటే మనకు గుర్తు గుర్తుకు రానిది ఇప్పటివి భవిష్యత్తులో ఒక్కగా పొట్టబోయే అన్ని తీసుకోవాలి ఒక్క ఒక్క సాటిలో తీసుకోవాలి ఏమైనా ఉపాధి ఉండాలి లేదంటే ఆత్మస్వరూపాన్ని తెలుసు ఆత్మ పూర్ణము అని తెలుస్తుంది అంటే ఆత్మ పూర్ణము అని తెలుసుకుంటే ఓవర్ పెరిగింది గోవర్ సర్వాంశ కామాన్ ఆత్మకి సర్వాంశ లోకాన్ని లోకములకే నత్యములని ఆత్మ మనం పొందబోయే మనం పొందబోరే భోజములకే లోకము దూరు కొంచానికి ఖరీదైన వస్తువు కొనుక్కోవాలనుకున్నది లోపం ఏదైనా మనకి దిష్టి ఎంజాయ్ చేయాలే లోకము అన్నీ లోపం ఉంటారు పోనీ అడికాదు స్వర్గం ఓకే మీ హృదయంలోనే ఉంది స్వర్గం అత్యంత అన్ని లోకాలు తెలిస్తాం ఎవరిది యమాత్మానం సోక్న ప్రకారేణ శాస్త్రాచార్యోపదేశేన అన్విష్య విజానా సంవేద్యతమాపాదయతి ఇక్కడ వరకు పట్టుకుపో విధ్యాసనం దాకా తీసుకెళ్తున్నాను చాలా ఇంపార్టెంట్ ఫిగ్చర్ లేదు ఆసనానికి పాయింట్లో ఎవరైతే యహార్థం ఆత్మానం విధానాన్ని ఆత్మస్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకుంటాడు విధానాన్ని స్పష్టంగా తెలుసుకుంటాడు సో ఎలా తెలుసుకుంటాడు యథోగ్రైన ప్రకారంగా భయం చెప్పిన పద్ధతిలో భయం చెప్పిన పద్ధతి అంటే నేను మీకు తెలిసాను వాక్యమంత్రో మనస్సులో ఎదుగుతూ ఉన్నాను య ఆత్మా అపహత పాత్మా విజరోజు తోపహ విజుభత్ అతిపాస సత్యకామ సత్యూపహ అది వాళ్ళ అది సత్యకామ గు నేను మీ అవుతున్నాను ఫేల్ ఐ ఫెయిల్ గుర్తు అని అంట అలా ఇప్పుడు కోర్మ నుంచి ఇటువంటి కోరికలు ఉంటాయి అది చేయాలనుకున్నాం చేయలేదు ఈ చేయాలనుకున్నావుతాయి తర్వాత తీర్థయాత్రలు చేసే వాళ్ళ కోరికలు ఉంటాయి ఈ తీర్థయాత్ర అన్ని చేశాను ఇది ఒక్కటి చేయలేకపోయింది అనాల ఒక దానం చేసే అన్ని దానం చేశాను మీ దానం ఒక్కటి చేయలేకపోయారని అసంతృప్తి ఉంది కదా భోకాలం చేయాలి ఒక్కటే అనుభవించలేదని అసంతృప్తి ఉంది ఏదో ఒక లోటు అసంతృప్తి వీడికి ఉండిపోతుంది అటువంటి అసంతృప్తి మనస్సుకి కోరికి వెంటనే సత్యత సత్య సంకల్ప ఇది పొరపాటు ఇది మనస్సు కల్పించినటువంటి ఒక లోపు మనస్సు కల్పితమైన లోపు కానీ నా స్వరూపంలో ఉన్న లోపు కాదు ఇదంత సౌత్ అకాంప్లిషింగ్ ఆ లక్ష్యాన్ని చేరుకోకపోయినా కూడా నేను కోరుకుంటాను ఏకాత్మిక చేసిన చేరుకున్నా అప్పుడు కూర్చుంటాను చేరుకోకుంటే కొత్తగా కూర్చున్న స్థితి ఏమి కాబట్టి వినిపించారు లితం చేసి ఆయన అనే విధంగా మనల్ని మనం తెలుసుకోవాలి సత్యమా అని ఆ విధంగా ఆ వాక్యాన్ని తెలుస్తుందని భావన జరిగా అది ఏదోకైన ప్రకారమైన తర్వాత ఆ సిద్ధి చేరుకునేటువంటి నెట్లు ఏంటంటే శాస్త్రాన్ని పట్టుకోవాలి శాస్త్రాన్ని కొట్టుకోవాలి అంతేగానే సిటీ పరిగెత్తకూడదు రుద్రాక్షం అంటు పరిగేస్తున్నారు చాలా రుద్రాక్షం అంటే ఇంకోహు పులుషంకా ఇంకోహు మరో అని కాదు లేకపోతే రాళ్ళు అంటాడు దాని పేరే రాళ్ళు రాయ అర్థం అంటుంది సో నాకు ఆ శ్లోకం గుర్తురాదు ఎప్పటికీ మర్చిపోతానే ఉంటాను చాలా సో కాచిన మోహలు రా అనే ఆశలేదు ఈ వ్యామోహం యొక్క విలాసం ఎంత వస్తుందా ఉంది పసానఖండే రత్న బుద్ధి రాజి మొక్కలకి పసానఖండం అంటే రాజి మొక్కలకి రత్నం అనేది పేరు పెట్టండి అది రత్నం అంతా ఉంటుంది రత్న బుద్ధి అంటే రాజముక్తం కాదు తెలుసుకోండి అసలు మీరు ఎందుకంటే తెలిసినది కానీ ఎందుకంటే ఇద్దరు ఎందుకు మీకు అసలు ఆ వేదికస్తూ పర్వాలి ఇద్దరు మరి మీ బరువు అండగట్టడం కాదు వేస్తు వేసుకొని ఇందుకో రసాన ఖండేశ్వతి రత్నబుద్ధి మీరు నాకు రద్దు ఇచ్చిందామని నేనేం చెప్తా మోహలీలా అసానఖం ఇవన్నీ రత్నం చేయడం రత్నం అంటే శ్రేష్ట వస్తువు అని పేరు అదే శ్రేష్ట వస్తుంది ప్రతిమతా శ్రేష్టం ఆత్మ శ్రేష్టం ఇంక మరో ఏది లేదు దోహం శ్రేష్ట ఏది వ్యర్థం అంటే ఏంటి జగత్తు యొక్క భావన కలగటానికి ముందు దేహ భావన కలగటానికి అన్నిటికంటే వ్యర్థం ఏమిటి అహం వ్యక్తం అహంకు కేంద్రం ఎక్స్ అది ద్వేష్టం అన్ని అంతరించితో అయితే మీ ఇంకా దిగులు ఉండేది ఏమిటి అహం కాబట్టి అది శ్రేష్టం ఎవడైతే ఆత్మస్వరూపాన్ని ద్వేష్ముగా శ్రేష్టముగా తెలుసుకుంటారో వాళ్ళు ఆత్మ జ్ఞానం అంటారని బుధవారి వస్తుంది స్వరూపం అన్నీ అలా వస్తూ ఉంటాయి ఉదయంలో కాబట్టి కానీ మనం ఏమంటుంటాము ఈ రాజముత్రులు పడుతున్నది శ్రేష్ఠము అని అనుకుంటున్నాం అసహన నాకన్నా మోహీలాహ వ్యామోహం చేస్తాం విలాసం ఎంత అద్భుతంగా ఉంది ఆస్తికరంగా ఉంది అంత మాట అంత ఏమో తప్ప శాస్త్రాన్ని గొప్ప అసందర్భాలు అయి ఉన్నాయి నాన్ ఎక్సన్స్టేషన్ గొప్ప తప్పేం లేదు తప్పు పాయింట్ లేదు అసలు తనుకో లేదా చేస్తాడని నేను అంటాను అంత తప్పేం లేదు నేను న్యాయబద్ధంగా సంపాదించింది అవుతూ ఒక హోదా నేను పర్సన్ రాంగ్ అండి కానీ నాన్ ఎక్స్పెన్సియల్స్ మీద మీరు ఇద్దరికీ ఫోకస్ పెట్టారు ఎక్స్పెన్సియల్ శాస్త్రానికి శాస్త్రంలో పరిస్థితి ఎలా కొట్టుకోవాలి మా దగ్గర మంచి ట్రాన్స్లేషన్ ఉందనో లేదా గట్టిసార్ గారి గీతనో అలా పెట్టుకోవచ్చు ఒక ఆయన ఏం చేస్తాడు ఆయన జీతమే చక్కగా రాజుగా అనుష్ఠితులు అంత ఎలా ఉంటుందంటే అది ఎంత సాగతీసి ఎంత రాగంగా పాడినా అది చూసేది అడిగేసి దాని పేరే తుచండి అనుష్ కదా అనుష్ప్ అంటే ఆ శాస్త్రంలో అలా తుఫ్ అని చెప్పినట్టుగా చెప్పేస్తుంది ఆ నేతలకి అనుష్టి అని పేరు పేరే ఎంత సాగతీసినా అసలు ఎంత సాగతీసినా అది మీరు మూడు నిమిషాలు అయిపోతుంది మూడు ఉండదు ఇంకా దాన్ని ఏం సాగుతీసినా అంతే మధ్యలో ఇంకా సంకేమ పాప తాన అలయనం మొదలుపెడితే నేను చెప్పలేదు కానీ అవరో అయితే అవకాశానికి ఎంత సాగుతీసినా అంతేది అంత ఉంటే అస్థానికి ప్రాధాన్యం కాని దాని నేతనికి దాని రాగానికి ఏదో కొంత ప్రాధాన్యం ఉంటుంది కానీ మీరు ఎవరో కోపం జరిగిస్తాన్ని అర్శిస్తే అది కూడా భక్తిలో ఆయన కాలం ఆ భక్తి ఇచ్చే భక్తిలో దాంతో నేను శాస్త్రాంతా ధ్యేస్తాను ఆ రోజు పెద్ద చేస్తూ ఉంటాను మేము మా ఇప్పుడు రోజు పెట్టేస్తుంటాం కాబట్టి మా గీత వచ్చేసింది అని అలాగే ఉన్నా దానివల్ల ఆ గీత దీనికి అనుభవానికి రాదు ఇక ఇలాంటివన్నీ మొదలు పెట్టాం అంటే ఆ గన్ని కూడా తక్కువ చూసి రెండు దేవుడికి హారో గంట పట్టాలనుకుంటున్నాం అది గొప్ప మీకు అవుతుంటే కొత్త లెషన్ చేస్తుంది అంతేగానే మెషిన్ పెట్టిపోతుంది కదా అంటే గంట వీధి కోసం వీడి కొత్త నష్టం గంటానాదం దుర్యాసీ గంటారాధన చేయాలి కానీ మెషిన్ తోడు కొట్టు ఇలా ఉన్నా తర్వాత ఇప్పుడు ఏదైనా గ్రహ దోహం మనం మనం జతం చేసుకోవాలి వీడు ఇంకో గతం సూర్యుని పెట్టి జతం చేస్తాం ఆ పని ఆయన కూడా అలా చెప్పచ్చు నీకు జర్మం చేసుకోవడం నేను మీకు గోపిస్తానని ఆయన అలా చెప్పడం మీరు అలా చేస్తారు అదొక అలా శాస్త్రం అలా లేదు మీదంతా కల్పంలో కూడా నువ్వు చేసుకోవడం చెప్పాను అది చేసుకున్నప్పుడు అంటే ఎంత మీరు ఉంటుంది కర్మలో వికల్పం ఉంటుంది దర్శనాలతో మీరు ఇంకోటి చేస్తున్నా నువ్వు చేస్తాను నేను చేస్తున్నాను లేదంటే శాస్త్రాంటే చేసేవామ ఇరవై నాలుగు నామాలను పెట్టేస్తే కట్టిస్తాం అలాగే వికల్పం ఉంటుంది కానీ ఈకోహానికి చేయించడానికి వికల్పం ఉండదు అన్ని కల్పించడం అలాగే సబ్సిక్యూట్లు పెట్టేసి చేయిస్తే అది వస్తూ ఉంటాం వాళ్ళకి వాళ్ళు చేస్తారు కాబట్టి ఈకోహ పద్ధతి ఏం చేస్తారంటే నామగతం చేయాలంటే కూడా ఈ మోడర్నిటీలో ఆధునిక ఉండేటువంటి ఒక విద్యుత్ నామజన్మ చేయాలనుకోండి నామజన్మ చేయాలంటే మీరు దేవు నామజ రామనామం దేవండి ఎందుకైతే మీకు రామనామం వస్తుంది తొలిగారి నామం కాదు ఓకే డూ సంథింగ్ అర్థం ఏపీ కండి మీరు ఏం చేస్తాను అంటే ఓ స్పీడు దొరుకు స్కీడి దొరికితే అది ఓం నారాయణ ఓం నారాయణ నారాయణ ఓకున్నాము అది చేస్తాం అది చేస్తాం అది నిజం చెప్పి నిజం వస్తుందం అంటే కాదు ఇంత సినిమా పాత్ర ఇదే ఓకే సినిమా పాత్ర నాయన అంతేనా కాదు నువ్వు అనంతరాన్ని అష్టాక్షరి మహామంతరాన్ని నువ్వు గతం చేయాలి ఎలా చేయాలి ఇలా వచ్చి గతం చేయాలి ఇవన్నీ కష్టాలు కంటే అది ఆమె చేసి ఓ గంట సేపు ఉమ్మ నారాయణ ఆగారంతో ఉంటుందని తనే చేసిన వచ్చినా వీళ్ళు కోరికపోతుంది అలా ఏ ప్రికార్తలు చేస్తుంది గత నువ్వు చేయాలి కదా వీటికి వికాసం కావాలి కదా కాబట్టి కార్లో ఏ ప్రికార్లు పెట్టేస్తున్నావు నారాయణ మాట్లాడడానికి అలాగే అలా పోతాం నువ్వు చేయాలి కాదు మేము అంబులెన్స్ పెట్టుకున్నాం అంబులెన్స్ కోసం కూడా పెట్టుకున్నాం అన్ని అంబులెన్స్ లో హృదయంలో అష్టాత్తులు తీసుకోండి పరిస్థితి వస్తాం నువ్వు తెచ్చేస్తాం అది దీనికి కాబట్టి శాస్త్రము శాస్త్ర అధ్యయనం చేయాలి ఎంతకాలం అధ్యయనం చేయాలని చెప్పి అరత్వం ఎంతకాలం భోజనం చేస్తారో అంతకాలం చేయాలి ఒకప్పుడు భోజనం మానేస్తారు మీకు రాష్ట్రం ఏమవుతారంటే మీకు లేదు మీతో సూచన చేయాలి ఇంకా బోలినం కానీ డాక్టర్ అంజంలోనే భోజనం అనే మాట నేను తీసేస్తాను ఎంతకాలం గాలికి తీరుస్తారో అంతకాలం శాస్త్రాన్ని వాడు భూకోటి మీద పెట్టేసిన మనం ఒక చిన్న ఏదో రామ కేర పుస్తకమో లేకపోతే గీత మీద మహాత్ముంది మీరు వరే పుస్తకం ఇన్స్పైర్ చేసేస్తున్నాం వాళ్ళు మహాత్ముంది వాళ్ళు వాళ్ళ శివాల రామచేతం ఆ భూకోజ్ గారిని భూకోజం నడుస్తున్నాం మహాత్మర్ అలా చేస్తాము రాదు తీరుస్తాం సో ఆ విధంగా శాస్త్రం పుస్తకంలో వెళ్ళకుండా విధిలో వెళ్ళకం సంధ్యలో పుస్తకం వస్తాం ఎందరో పుస్తకంలో పుస్తకం నిధిధ్యమనం నిదిధ్యా శాస్త్రం ఆచార్య ఉపదేశం అంటే పొందుతారు ఎందుకంటే శాస్త్రాన్ని మనంతగా మనం దానిని ప్రారం భవిష్యత్తు ఉంటారు వ్యామోహకంగా ఉంటుంది వ్యామోహస్తం అంటే మీరు ఆ వాక్యం అర్థమైన ఉంటుంది అర్థం కావాలి సంస్కాలైతే పేరు కావచ్చు గౌరవం దాంట్లో పండిన వాళ్ళు మాత్రమే దాన్ని వ్యర్థాన్ని చేయగలుగుతారు కాబట్టి ఆచార్యులు ఒకదేశం ఉన్నా నేను ఒక నిజం చెప్తా ఉంటాను అంత మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలి సంస్కృతం వచ్చిన వాళ్ళ మీరు ఏది జరిగినా చదవాలి అది ఇప్పుడు మీకు మీకు సజ్జనావర్త కల్పం మీకు నోటికి వెళ్తారా బలవాలి కనీసం పురోహితుడికి నోతు వచ్చిందా అర్లేదు ఆ మీకు వచ్చినంత సంస్కృతం వచ్చిందో లేని లేదు ఇప్పుడు సంస్కృతం వేసుకోవాలంటే నేను ఎలా కొనుక్కో అప్రీషియేట్ కాబట్టి అట్లీస్ట్ మీరు పాఠం లేని సంస్కృతం వచ్చిందా కాబట్టి కాబట్టి బాహ్యాన్ని చూసి అది అది పద్ధతి కాదు పాఠం ఎవరూ సంస్కృతం బ్రహ్మపుత్ర భాషపుత్ర భాషను చెప్పగలిగే సాంస్థితే అటువంటి విద్వాంసుల దగ్గర చదవాలి చదివితే అలాంటి వాళ్ళ దగ్గర చదవాలి లలిత పంపిస్తుంది లబ్ది వస్తూ ఉంటారు కాదండి విద్వాంసు ఎవడెవరు గురు దురుషులో ఉన్నాడు ఆయన దేహానికి ఆయన చేసిన భద్ర అక్కడ ఆయన మహిళలు రెండు పుత్రాలు అక్కడ మాట్లాడుతూ ఆయన ఏం చెప్తారు ఆయన వాక్యులు తప్పు లేకుండా చదవలేదు వాహనం చేస్తే కాబట్టి అటువంటి పైపడిన ఎరుపులకి చదవడం ఆచార్య ఆచారే స్థాపించుకుంటాడు అజనదే ధర్మాన్ని ఆచార్యే స్థాపించారు కాబట్టి శాస్త్రము ఇస్తారు ధనవిరాలు బాగా తెలుసుకున్నటువంటి ఆచార్యుడి దగ్గర మనోశాస్త్రాన్ని చదవాలి ఆచార్యం పదవి చేయాలి అన్విష్యం ఒక లైఫ్ టైమ్ ఇన్వెస్టిగేషన్ చర్చించాలి మనం ఇప్పుడు మనం ఎక్కడెక్కడో గ్రామాల్లోనో అక్కడ జన్మించాం ఎక్కడెక్కడో ఏదో ప్రాంతంలో ఇతర నగర్లోనో అట విజయవాళ్ళలోనో ఎక్కడో గ్రామాల్లో జన్మించాం జన్మించే నగరాలకు వచ్చాం దేనికోసం వచ్చాం అన్వేషిస్తూ వచ్చాం దేన్ని అన్వేషిస్తూ జీవితాన్ని అన్వేషిస్తూ వస్తాం నగరాల నుంచి పెద్ద నగరాలకు వెళ్తున్నాము దేశాలకు వెళ్తున్నాము అన్ని చేస్తున్నాము ఎందుకంటే అన్వేషణ మనిషి అన్వేషణ ఎప్పుడో అన్వేషిస్తూ ఉన్నాయి ఇది నిర్వాహం చేసుకుంటారు అన్వేషణలో భాగమే ఈ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ లో నాకు కొంత కృతార్థతను లభిస్తుందని వారు అన్వేషణ చేస్తారు అన్వేషణలో ఉపదోలు చేస్తారు ఎందుకు లభిస్తుంది ఏమి లేదు వేరే సంగతి వీళ్ళు అన్వేషణ కొనసాగుతూ ఉంటుంది సంతానంలో కృతాస్థత లభిస్తుందని అన్వేషిస్తూ ఉంటారు ఈ అన్వేషణ కొనసాగినంత కొనసాగాలేదు ఒక పాయింట్ లో అన్వేషణకు ఇస్తూ చెప్పేది ఆత్మాన్వేషణ సీతాదేవి హనుమంతుడు అన్వేషించినట్టుగా అన్వేషించారు జ్ఞాన సీత ఆత్మధానం ఎవరు కాదు హనుమంతుడు అనే భక్తులు ఆ సీతాదేవిని అన్వేషించారు అంతవరకు ఎవరేమో పనులు తీసాడు సిగ్గ్రీవరు కొలుచాడు మనవరకు చేశాడు మరోవరకు చేశాడు మరొకరు చేశాడు చాలా పనులు తీశాడు చాలా ఘనకాయలు తీశాడు ఓ పాయింట్ వచ్చిన తర్వాత ఈ చేసిన ఘనకా పెట్టి సీతాన్వేషణం మనం పెట్టాడు అక్కడికో కొంత అర్థపంతుడు అదేవిధంగా అప్పటి వరకు హనుమంతుడికి కృతాత్మిక లేదు హనుమంతుడు అన్ని పుత్రుడు కావచ్చు సూర్యుడు బింబాల్ని పట్టుకోవచ్చు మరో చేసి మరో చేతి ఏదైనా చేయచ్చు సీతను అన్వేషించినప్పుడే కుక్క సముద్రాన్ని దాటితే కూడా గొప్పగా ఆ సీతాన్వేషణ ద్వారా అన్ని గొప్పగా కాబట్టి శాంతి సీత ఆత్మరామో విరాజతే శాంతి అనే సీతని అన్వేషించి ఎందుకంటే సీతా దర్శనం అయితే కానీ ఆయనకి శాంతి అశాంతిలో ఉంటాం ఎంత అశాంతి అంటే ఆత్మహత్య చేసుకున్నామని అనుమతించారంట అశాంతిని గోటారు హృతం తీర్చు చూసిన తర్వాత శాంతి చూస్తారు శాంతి శాంతి శాంతి శాంతికి చాలా ఎక్కువ ప్రాధాన్యం చేస్తారు జీవిత నిర్మాణం శాంతికి భోగాలకు కాదు అకాంప్లిష్మెంట్ కాదు మీరు ఎంత సాధించారు జీవితమా అందరికాదు ఏ లెవెల్ శాంతిని హృదయంలో నిర్మాణం చేస్తారు ఎందుకంటే హృదయంలో శాంతి నిర్మాణం అయితే ఆత్మ ప్రకాశిస్తారు ఆత్మ రాము ఆత్మారాము విరాజు కాబట్టి ఆ శాంత్య సీత ఉపాధ్యాయులు ఏదో చెప్తుందా అందరినీ శాంతిని సంపాదించి ద్వారా స్వరూపాన్ని తెలుసుకోవాలి అని నిత్య విజయాన్ని విజారాధి అంటే మళ్ళీ స్వసం ఆపాదే మీరు ఇలా చెప్తారు అని కొటేషన్ చాలు ఈస్ రావు లైక్ దేస్ అని కొనేస్తుంది సిక్కి విసి విద్యార్థు అని ఒకరిసిన అలా చెప్పాడని ఒకే స్థితి చెప్పండి ఆపాది తీర్చిది చెప్పాడు సరే అది శ్రీకృష్ణుడి జ్ఞానము నివేద్యత అంటే జ్ఞానం శ్రీకృష్ణుడి జ్ఞానము గీతా జాతి జ్ఞానం గీతా పుస్తకాల ప్రతి చేసిన జ్ఞానం కాదు కావాల్సింది నా జ్ఞానం నా విచరించిన జ్ఞానం అనే స్థితికి దాని మీద తీసుకురావాలి ఎందుకంటే బుద్ధుడు కృష్ణుడిని ఉద్దేశించి కొన్ని అవి చెప్తే అనుకోండి అది విన్నవాళ్ళు ఎలా అవుతుంటారంటే వీళ్ళెవరి ద్వారా అబ్బంగా ఇస్తున్నాడు అని అనుకుంటారు బుద్ధుడు దగ్గర దీవు ఇలాంటి దీనికి సుమస్ గురువులు కాదన్నాడు ఏదో ధ్యానం అలాగను వాళ్ళు బుద్ధుడు ఎలా అనుకుంటే జ్ఞానం విషయంలో మీ కొందరు చెప్తాను తెలుసుకోండి అనే ఆనందాన్ని ఒక దృష్టి ఆనంద జ్ఞానం విషయంలో కొంచెం చెప్తాను తెలుసుకోం ఒకే ఇది ఒక స్థితంలో చెప్పబడి ఉన్నది కనుక నేను దాన్ని స్వీకరిస్తున్నాను అని అన్నది అంటే దాని మొత్తం లేదా కాదన్నాడు స్థితిలో ఉన్నాడే ఆయన స్థితిని కాదు ఆయన స్థితి లేదా కానీ స్థితిని కాదండిన కాదు ఆయన స్థితి కాదు స్థితి ఏంటంటే నువ్వు స్థితంలో చెప్పినట్టు కాబట్టి నేను దాన్ని తీసుకుంటున్నాను అంటే వా అనేది ఉండదు ఇంకా అంతా మొత్తం లేదు కారణం సత్యంలోకి అనుమానం నువ్వు జన్సి ఇట్ ఈలో ఉన్న సత్యాన్ని నేను ఇస్తున్నాను అని అనగా సత్యాలు సత్యము పలికేవాడు కరెక్టే సత్యంలో ఉంది కానీ సత్యవస్థ విలువ ఆయనకి తెలిపింది నాకు కూడా తెలుసు సత్యవీ విలువ అని నా ఆడలు కాదు నెంబర్ వన్ రెండోది ఈ సత్యము ఎంత ఈ రిన్స్ కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తాడు చాలా ప్రాచీనమైనది తమకి యథార్థమై ఉంటుంది అని అలా ఎలాగలుగుతా ఉంటుంది అంటే అదిలో ప్రాచీన గ్రంథానం కావాలంటే తప్ప అందరికీ దానికి ప్రాధాన్యత ఎందుకు ఆ మాట కాలుదశలు చెప్పాడు ఆ మాట వాక్యులు చెప్పాడు అందరూ చెప్తారు రెండు మూడు ఒక పెద్ద పరంపరలో వచ్చినటువంటి ఒక మహాత్ముడు ఎంత కోరుణ్ అనుకోండి మూడు అంటే అది రోజు పరంపర కావాలేమో మీ కౌన్సిల్ ఏంటండి ఒక పరంపర ఏంటి నేను దాన్ని మోసుకుంటూ కాలక్షణం చేయడమా దేవుడు పలకీల్ని మోసేసి కాలక్షమం చేసేద్దామా లేకపోతే ఆ పలతీరోలు కూర్చొని ఉన్న దేవుడు ఏడాది హృదయంలో భక్తి నిర్మాణం అవడము ఎక్కువ చెప్తే మాట మాట చెప్తా మాటలు చెప్పుకుంటుందన్నా చాలా బాగా ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు శంకరాచార్ల ఫోటో పెట్టేసి లేకపోతే ఆయన విగ్రహం పెట్టేసి ఆయనకు మాల తెచ్చేసి అష్టోత్తర సీతనామ భూమి చేసేయడం అంత పేరుకు ఈజియస్ట్ థింగ్ బట్ వాటిని చెప్తే శంకరా లింగుడు కాదు శంకరం కంటే మధ్య పాంస్థంలో మనిషి కాదు శంకరం కంటే ఇక్కడ ఎరువేషన్ల పాంశిస్తున్నారు ఒక హెస్ట్ లెవెల్ సిగ్ అయినటువంటి కాన్షియస్నెస్ చైతన్యానికి శంకర్ కలికే అందరితో నేను అయ్యం కాన్సిస్తున్నా నేను చైతన్ పొదుపుతున్నాను అయితే ఈ చైతన్యం యొక్క లెవెల్ చాలా మానవ లెవెల్లో ఉంది చాలా ప్రాపంచిక లెవెల్లో ఈ చైతన్యం నిరుకు అధోదృష్టి ప్రాపంచినట్టుగా అధోదృష్టిలో ఈ భోగవాసనలతో విండిపోతుంది ఈ చైతన్యంలో భోగవాసనలు కూడా అన్ని చైతన్యంలోనే ప్రకాశిస్తారు కానీ భోగవాసనలతో ఈ జనానికి విలువ ఉంది కానీ అంత నాసు తప్పేసినట్టుగా విలువేదమైనట్టుగా అలా ఉంది ఈ చైతన్యం ఈ చైతన్యంలో ఉన్న ఈ ద్వారాన్నింటినీ కలిగి పారేసి చైతన్యాన్ని ఏ లెవెల్లో చైతన్యం ఉన్నదో తక్కువ మొత్తంగా అనేటువంటి చైతన్యం ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్కి నేను నా చైతన్యాన్ని తీసుకుపోతాను అంత కఠినమైన పరాగే కాలంతో ఉంటాను కఠినాది కఠినంగానే కానీ కాబట్టి మనం ఏం చేస్తుంది పేరు లేదు పనిచేస్తాం మన జిల్లా అభిప్రాయం ఏం చేస్తానంటే ఎక్కడైనా గ్రామం కానీ నగరానికి కానివ్వండి అక్కడ ప్రాపర్టీ మొత్తం ఒక ఎకరా భూమి ఎక్కడా తోనండి అయితే వంద ఎకరాలు అని ప్రాపర్టీ మొత్తం ఆ ప్రాపర్టీని స్పాన్సర్ చేసుకోవడానికి రోజు రూపాయలు కదండి దానికి మాంపలు పెట్టినాం దాని మధ్య శంకరాజివాల విగ్రహం అంటాం చిన్న దానికి శంకరం మతమైన పేరు కదా ఎక్కడ తీసుకున్నాం పోటీ రామగౌద చందర్మాణం ఆ తర్వాత శ్రీదేవి చంద్రమాణం సౌత్ ఇండియా రామగౌతమి శంకర్మాణంలో చంద్రాజ్యాల విగ్రహం పూజారు శ్రీదేవి చంద్రమాణంలో చంక్రాచార్య విగ్రహం పూజ అక్కడికి వెళ్ళి చంద్రభాష్యం పార్లమెంట్ ఎలా చెప్తారా అని అడుగుతున్నాను ఎవరైనా అడుగుతున్నాను ఎక్కడ వరకే ఎవరు ప్రాపర్టీ చంద్రమాచారగ్రహం ఆ విగ్రహం కూడా ఎలా ఉంటుంది శంకరాచారడుగుమం వీళ్ళందరూ ముసలు రూపంలో ఉన్నారు ఆ యొక్క రూపాయలు అంతగా ఎక్కువ రూపంలో వీళ్ళని తీసుకుంటాం ఒక పిల్లలు మొక్కలు రూపాయ ఇలాగే ఉంటుంది రూపం ఒకటతో పెరిగితే అలాగే ఉంటుంది రూపంతో పెడితే అలాగే అందిస్తుంది అలాగే అంత పేరుతే పదంతో ఒకటి అదే పదవిలో ఉంటుంది ఇప్పుడు శంకరాచార్య విగ్రహాలు కొనుకుంటే ఇక్కడ చూడత విజ్ఞప్తి బొమ్మ ఎంత పెద్ద బొమ్మ పెట్టిస్తున్నాం అలాంటి ఒక బొమ్మ ఎంత దగ్గర బొమ్మ దగ్గర పెట్టేయడం ఏంటి కష్టం కానీ శంకరులు చెప్పిన ఒక వాక్యాన్ని జీవితించడం జీవితంలో అనుభవాన్ని తెచ్చుకుంటే వాళ్ళు జీవన వస్తులేదు అలా కఠినమైన కాబట్టి మనం ఏం చేస్తాం తేలిపోయిన తరలేదో తెస్తూ కఠినమైన దొరిని పక్కన పెట్టేసి తేరు చేయడం తగ్గేస్తాం కష్టమంతకాల చూస్తే ఏం అది కూడా చేసి చెప్తాడు కఠినమైన పని చేయాలి చేరికైందా శంకరాచార్య అష్టమంతరం వాళ్ళు అంటారు దాంతో వస్తాయి అంటే పరకాయ ప్రవేశ అది వీడికి అర్థమైంది ఏదంటే శంకరాచార్యం గురించి ఆయన పరకాయ ప్రవేశం చేశారు పరకాయ ప్రవేశం చేసేది అర్థం ఏంటంటే దేహాత్మహనం ఉన్నట్టనట్ట ఈ దేహం నుంచి ఆ దేహంలో దేహార్ ఉన్నట్ కదా ఆయన భర్త తీసుకున్నాడు ఏ అభిమానం ఇది అసలు మాట్లాడుతున్నారా అసలు ఎవరైనా సంబంధం ఉందా అది అశ్వశ్ స్నానంలో ఎందుకు ఇక ఆ పూజ మనం ఎందుకు చేస్తున్నాం ఈ మహాలన్నీ అదే ఆ పూజ చేస్తున్నారు ఎందుకు వాటికి రావాలి స్నానం చేస్తారు ఈ మహాలు వైద్యులు వైద్యం చేసి సంప్రదాయంగా ఇలాంటి సంప్రదాయంగా ఎవరైనా కాదంటే వీళ్ళు అవైతులు మనం అక్షతలు రాగా అప్పుడు బుద్ధిగా ఏమని చెప్పారంటే అదేదో సంప్రదాయంలో వస్తుందా అయితే వ్యాయామం చెప్పాడమ్మా నువ్వు స్వీకరించవచ్చు పద్కొండ గురువు వస్తుంది రేపు వందరూ కొన్ని వేల సంవత్సరాల సంప్రదాయంలో వస్తున్నమాట వాస్తవం శరీరం చెప్పిన వాస్తవం అది ఏం ఏం క్షిందని కూడా ఇది ఏది ముఖ్యం అంటే ఆ చెప్పింద నువ్వు స్వీకరించి నువ్వు నీ మనస్సులో దానికి పరీక్ష పెట్టుకుని నువ్వు అన్వేషణ పెట్టుకుని అది నాకు తెలియన సత్యము ఇది నేను తెలుసుకున్న సత్యము అంతవరకు నువ్వు వేణి తెలుసుకున్నట్టే కాదు అని బుద్ధులు చెప్తా బుద్ధులు ఏమి కాదు తెలుగు దాన్ని మనం వేతాం ఆపారే ఇప్పుడు బుద్ధులు చెంది ఏదో శబ్బలు విజిద్దు కాదు లో వల్లని చూశారు ఒకే ఆత్మతత్వాన్ని బుద్ధికి తీసుడు అదే ఆత్మతత్వాన్ని సహకరిస్తాడు కానీ ఒకప్పుడు బుద్ధుడు ఆత్మస్వరూపం గురించి నూటలుగా ఉండిపోయాడు ఆత్మల్ని తీసుకుంటాను ఒకసారి నూటలుగా ఉండిపోయాడు ఆయన ఏమి చెప్పలేదు అని అంటూ ఉండిపోయాడు అలా అంటూ ఉంది మౌనాక హింసేదో అని కూడా ఎక్కడో రాశారు కాబోయే చదువుతుంది కానీ అదొక చిన్న మనసులో ఒక చిన్న సంగతిని ఉండిపోయారు ఎందుకంటే బుద్ధులు అవకాశం పొందుతున్నాయి కానీ పరమేశ్వరుడే సాకత్వ బుద్ధులు సో ఆయన్ని ఆయన ఆ పని చేసిన పనిలో కొంతమంది లోంది ఏమేమి అది మనస్సుకు అనుకూలమైన సందర్భం కాదు ఆ అత్యంత విఘాతం వాళ్ళ కంగనాథానంద పుస్తకాలు చదివిన తర్వాత నా డౌట్ గురించి ఎందుకంటే ఆయన కంగనాథానంద క్షేమో పరిస్థితిలో ఆత్మతత్వాన్ని నిదేశి దిగేస్తూ కేనోపరిస్థితిలో ఆత్వాన్ని ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు ఇక్కడ ఏమో ఉందో సుచరాశిగా ఏ పద్ధతిలో బుద్ధులు చెప్తారో చిన్న కొకేషన్ ఆ కొదేశం చూస్తే బుద్ధుడు పెట్టడమనే మాట తీసేసి ఏదైనా స్థిర స్వతనా లేకపోతే ముంద రోపన చెప్తానో మీరు జాగ్రత్తలో ఇచ్చి అవునకునే కూడా ఉంటారు అది చూసాం తర్వాత ధమ్మ పథము అనేది ధర్మపథాన్ని అది ఒకసారి చదివినప్పుడు ఉపనిషత్తు చదువుతున్న సరి ఎంతో భిన్నమైనది దొరుకుతున్నట్టు అనిపిస్తా లేదు కాబట్టి ఒక బుద్ధి చెప్పాడంటే ఎంతో పక్కనే కృష్ణ ల్యాక్ చేసినప్పుడు మహాత్ముడు అదుపు కూడా పక్క చెప్తాడు మనం తెలుసుకోవడం ప్రశ్న కానీ మహాత్ముడు మహాత్ములతో ఒక స్థాయి జరిగి ప్రయత్నం సత్యైత్య సర్వోకకా ఫలం ఎవరేది వివిధంగా అన్వేషించి శాస్త్రాధ్యాసేషు శ్రవణనాలోక అవాప్తి వారికి ఏం చెప్తాడు అన్ని లోకాలు వాడికి దొరికేసేయండి ఒకేసారి ఒకరు ఒకరి తర్వాత ఇంకో రోజుల్లో అక్కడ ఒగ్రసివ్గా వెళ్ళండి వాళ్ళు చూస్తారు సర్వ కామస్తి ఒక్కేసారి అన్ని కామనాలను వారికి లభించారు ఒక్క ఎఫర్ట్ లో అయితే అంతేకాకుండా సర్వాత్మక ఫలం అది ఉండేటువంటి ఫలం ఏదైతే సర్వాత్మ కావాలి సర్వము ఆత్మయే ఆత్మకంగా ఏమి లేదు ఆత్మ కూడా ఇదని తప్ప చాలా విస్తారంగా లేకపోతే నీ సర్వాత్మభావాన్ని ఎందుకంటే చాలా కఠినమైన టాపిక్ అని ముక్కు సర్వాణుభూత ఆత్మనీయమాను సర్వాత్మ భావం ఈ బల విస్తారంగా మనం తీసి ఉన్నాము అటువంటి సర్వాత్మభావాన్ని వీరు చెందుతారు అని ప్రజాపతి గారు అన్నారు ఎత్తివ ప్రజాపతి ఆ అన్నదాన్ని విన్నారు అలా కర్ణాట్య విజయకన్నా ప్రజాపతి వాక్యా అన్వేషితం యహిజ్ఞాసిం యార్కేషిరేవాధి ఒక అపూర్వ విధి నియమవిధే అపూర్వ విధి అంటే ఇంతకు ముందు అది తెచ్చే కానీ మనకి తెలియదు మొత్తం విధానంగా మనకి తెలుసుకుంటున్నాం ఆ వాక్యాన్ని అపూర్వ అపూర్వ అంటే ఇంతకు ముందు ఉంది కదా మరి అపూర్వాంటే ఇంతకు ముందు ఆ వాక్యం కలిగి మనం తెలుసుకున్నాం కానీ అపూర్వ విధి అంటారు ఇదంటే ఇలా ఇప్పుడు సబ్దము పూర్వవాడు దర్శపూర్ణ మాసయానము చేయగలము అనే వాక్యం ఉంది ఇది అపూర్వ విధి అవుతుంది ఎందువల్ల మీరు స్వర్గాం గురించి విన్నారనుకోండి నేను ఈ స్వర్గానికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి అనిపిస్తే అరేముందండి సైతంలో రూపేస్తే వెళ్ళిపోతుందో అలా లేదు మరి ఆ వేదాన్ని ఆశ్రయించి వేదం ద్వారా ప్రయత్నం చేస్తే అక్కడ తెలుస్తుంది స్వర్గానికి వెళ్ళాలంటే ఈరోజు దర్శకున్న మాత్రం వ్యాధి చెప్పి స్వర్గానికి వెళ్ళాలి అది వ్యాధి చెప్పకపోతే తెలుస్తుందా తెలియదు ఇంకో రకంగా అది తెలుసుకునే అవకాశం ఎలా ఉందా లేదు కాబట్టి దాన్ని అపూర్వం అని అంటారు ఆ పేరు కూడా మీకు స్పష్టం అవుతుంది కదా నెంబర్ వన్ నెంబర్ టూ అపూర్వం చెప్పి ఫలం ఉంటుంది కదా ఆ కంపకాండ సందర్భంలో మాకు తెలుస్తున్నాయి గీతా సందర్భంలో కాదు ఆ కంప గీతా సందర్భంలో కూడా అతనికి ఫలం ఉంటుంది ఫల స్పష్టం వినిగి పెట్టుకున్నారు ఎనివే సో ఆ అపూర్వ విధి ఉండే ఫలము అదృష్ట ఫలము అదృష్టం ఉండే లక్ష్మి కాదు కంటికి కనబడడానికి అదృష్టం ఉండే లక్ష్ని లోకం వ్యవహార కంటికి కనబడడానికి అంటే కంటిన్యూ కనపడాలి అంటే ఇది దేహంతో ఈ జన్మలో వచ్చేది కాదు ఈ జన్మలో వస్తే కంటి జన్మ కనపడతాం అనుమస్త అర్థం కాబట్టి దేహం ధ్యానం చేసేస్తే పరలోకానికి వెళ్ళిన తర్వాత పొందేదాన్నే అర్థమంటే స్థలమే అదృష్ట ఫలము ఉంటారు అపూర్వ విధికి లభించే ఫలము అదృష్ట ఫలం ఇప్పుడు అపూర్వ విధికి దృష్టాంతం జ్యోతిష్మోమం కొను కొను జ్యోతిష్మో అనుకోలేదు జ్యోతిస్తామము అనే ఎన్ని మనం చేస్తే స్పర్ధలు దొరుకుతుంది స్వర్గం కోసం చెయ్యాలి అపోదు ఎందుకంటే ఇక నిజమో ఇది నియమనిది ఏంటే అది తెలుస్తూనే కానీ తెలుసుకున్నా ఇలాగే మనం ఆచరించాలి ఒక నియమాండి తగ్గం దాని ముఖం దాని ముఖం ఇస్తే తెలుస్తాం నియమంసిన పేరుని బట్టి తెలుస్తాం ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏమిస్తారంటే మీరు బియ్యాన్ని ఆ ధాన్యాన్ని దంచి బియ్యం చేసుకోవాలి అనే వాక్యం వేదల్లో ఉంది దంపుడు బియ్యం ఏమో వేద ఉంది బ్రీహి అవహంతిధాన్యం దాన్ని దాదాపు దంచి బియ్యం చేయాలి అని ఉండదు ఇప్పుడు ఈధికి ఫలం దృష్టమా అదృష్టమా లేదన దృష్టం లేదు అక్కడే ఉంటుంది ఫలం మీరు మార్నింగ్ తర్వాత బలం ఏం కాదు అక్కడే ఉంటుంది ఫలం కాబట్టి దృష్టఫలం ఎంత ధిఫ్నస్తుందో చూసారా అసలు నేను దృష్ట ఫలము తర్వాత ఇంకొకటి కూడా ఉంది అదే కంటే మీరు ఆ బియ్యాన్ని చేయడం అనేది కంటేనా చేయొచ్చు మరో రకంగా చేసి నీళ్లు కూడా బియ్యం ఇంకోటి కూడా ఉంది అనుకున్నారు శాస్త్రంలో ఇస్తారు ఆల్టర్నేట్ సిదాలను అంటే ఆ గిన్నె తీసుకోసం గోడు తోట ఆ పైన ఉన్నది ఇలా నొప్పితే పంప కొట్టింది ఇలా ఎల్లల్లా అన్నా పేనాలు అనుకోండి ఇలా ఇలా నడిపేసి ఆ గోడతో పైన తీసుకున్నటువంటి పంత గోడతో తీసేవడం పారేస్తుంది అది ఉంటాయి ఆ బియ్యాన్ని కురువడానికి హోమ హోమం హోమం అందుకోసం హోమ సందర్భం పోయిన మాట కాబట్టి అవహరిస్తే ఎన్ని బియ్యం కావాలి అయింది బియ్యాన్ని ఇలా నగదగలం ద్వారా ఆ పైమన్న చుట్టూ తీసేసి ఇంకా ఆ దాంట్లో కురువడానికి చేసేసి ఆ పురుగు ప్రసాదం అంటుంది హరిస్త అది హోమం చేసి అయిపోయింది అలా చేసే ఉండదు నీళ్లు పట్టించే జరిగితే ఎందుకు హోమం ఆల్టర్నేటివ్స్ ఉంటే ఆ ఆల్టర్నేటివ్స్ కనుక రాదు మీరు దంచి చెయ్యాలి అని నియమం ఉంటుంది మీ యొక్క శబ్దానికి అర్థం అది అదే పని ఇంకా అనేక రకాలుగా చేయటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా మిగతా రకాల మీరు ఇలాగే చేయండి అని నియమం ఉంది కాబట్టి మీకు నియమంలో మీకు అసలు ఆల్టర్నేటివ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అపూర్వం ఏం లేదా మీరు తెలుసుకున్న పద్ధతులే తెలుసుకున్న దాంట్లోనే ఒక నియమాన్ని సిక్కి ఒక పద్ధతిని సిద్ధ చెప్తే నియమవుతుంది హితరావును తెలియని చెప్తే అపూర్వం ఉంటుంది నియమ ఫలం దృష్టం మనం ముందే గమ్మంటూ ఉంటాం ఏదో ఫలము అవక విశేషం ఫలం అపూర్వ విధి ఫలం అది ఎంత తేడా ఉంది ఇప్పుడు ఆత్మను తెలుసుకున్నగలను ఆత్మ ఆత్మను తెలుసుకోనగలను ఇది అపూర్వ విధ నియమ విధ అని చెప్తారు చరిత్ర అంటున్నారు ఇది నియమవిధి అపూర్వ విధి కాదు ఇదే ముందు అసలు బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తే నేతాత్సా సెటిల్ అయిపోయింది దీని మీద బృహదాత్మకంలో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో యాభై ఏదీల చెప్తుంది ఆత్మ ఆత్మేపా అనే వార్త ఉన్నారు ఆ బ్రహ్మాత్మిక తరగంలోని వన్ ఫోర్ బ్రహ్మరుద్యా బ్రాహ్మణ ఆత్మయత్తే అది నిజమ విద్య అపూర్వ విధ అని శ్రద్ధ మంది చేస్తారంత తెచ్చున్నారు శ్రద్ధ తెచ్చారు ఎన్ని మంది గారు కలిగారు అప్పయారు మాట్లాడుతారు ఇంకో రాశారు ఈ టీకాకాలంలో ముప్పై గడలు పెడతారు అక్కడే ఆ సందర్భంలోనే శంకర్లు చెప్పిన దానికైతే భిన్నంగా సురేశ్వర గారిని వాస్తవంలో ఉంటారు అక్కడ అంటే ఇది ఎవరి ధోరణులు కాదు ఓడి బాధితులంతా డిపార్ట్మెంట్ కాదు దాని స్థితికి ఇది అపూర్వ విధి కాదు అంటే కర్మకాండగా ప్రభుత్వం తెలుసు మళ్ళీ మరణించిన తర్వాత ఏమీ దొరకదు అంత కర్మకాండ ధోరణిగా దొరకదు సింట వస్తుంది అనేసి ఇప్పుడు ఇక్కడ నియమం అవుతుంది అంటే ఎప్పుడు ఇస్తాం మరణించిన తర్వాత అన్న కాదు మీరు ఇక్కడ లెక్క వేస్తంటే కర్మకాండలో ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఏమి తింటుంది మరణించిన తర్వాత లహించే ఫలానికే అదృష్ట ఫలాలకే ఇంపార్టెన్స్ కర్మకాండ వేదాంతంలో ప్రయారిటీ ఏం తింటుంది దృష్టం ఇప్పుడు ఇష్టం వేదాంతం కూడా పుణ్యం మీరు చేస్తున్నది ఎగ్జెంటో సమా జ్యోతిష్టమంటే గొప్ప పదం ఎగ్జెంటో కాబట్టి మీరు కర్మల విధంగా నేను అనుకోండి మహాత్మ స్వపష్టం అంటూ చూసారు కదా ఇదే సో ఈ అన్వేషిత విజిజ్ఞాసి ఉన్నాయి సభ్య ప్రత్యేక అన్వేషించాలి అని అంటే మరి విధేందే నేను యూ ఆర్ట్ యూ విస్ అంటే విధి సభ్య అలాంటిది ఇది జ్ఞానం ఆత్మలో అన్వేషించలేదేమో ఏమండి ఒక్క మాట ఆత్మను అన్వేషించడం ఉంటే ఆత్మ తెలుస్తున్నదా తెలియదు కూడా ఏమోందేమో మీరు మీకు నేను తెలుసా మీద తెలుసు కాబట్టి సుఖరాములు తెలియంది ఇక్కడ ఆత్మ ఆత్మ ఇదే అవుతున్నాడు కాబట్టి ఇక్కడ నియమే ఉన్నది ఏమిటి నియమం ఏంటి నియమణం ఏమిటంటే ఇంకా నుంచి నేను చెప్పింది అదే వీడు అన్వేషణ అంతా కూడా భాష ముందు ఇతర విషయాలను అన్వేషిస్తూ ఉంది ధనాన్వేషణ ఏదో ఆ కృతార్థత కోసం వీడు ఎక్కడ అన్వేషిస్తాడు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ లో కృతార్థత ఉందేని అన్వేషిస్తాడు హ్యావింగ్ చిల్డ్రన్ కృతార్థత ఉంది అన్వేషిస్తాడు ఎంత చంద్రన్ కోసం చేసే అన్వేషణ అది ఈనాటికి నిన్నటికీ సాధదు అది శాశ్వత కాలం నుంచి సృష్టి మానవ చరిత్రంతో అదే అన్వేషణ బసంత మహానం కాదు అది స్వామి మహారాజు నీకు ఏ ఈ వైరంటే చంద్రం పెట్టి కూడా ఎలా ఒకటే అన్వేషణ ఒకటే బోళే ఆ లెవెల్లో అన్వేషణ చేస్తాను సంతానం కోసం చేసే ఇత తర్వాత కొంతమంది ధనాన్ని బాగా సోదరిస్తారు సంతానం ఉండాలి వాళ్ళు చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంటారు ఎందుకంటే మా పురాన్ని దెబ్బత తీసుకొని మా ప్రధానికి దెబ్బత తీసుకొని చాలా ప్రశస్తి ఉంటారు ఒకప్పుడు మద్దతు సేపత ఈ దెబ్బతి వీటిని దెబ్బతీసుకొని అలా నేను తీసుకొని ఇదంతా ఆ డబ్బు ఇండియాలో ఒక అర్థం కాదు అసలు అంత ఎందుకు సంపాదించదాం ఆ ధనాన్వేషణ మానవస్య ఆత్మాన్వేషణ కేంద్రీయము అన్వేషణ ఉండాల్సిందే కానీ ఏ అపేషణ అన్వేషణ ఈ అనువేషణ ఇవన్నీ తెలుస్తున్న అన్వేషణలే ధనాన్వేషణ అధికారాన్వేషణ భోగానం చేసిన ఇంకేదే మహాభాషం పుణ్యాన్ని చేసిన ఇలాంటి అంటే తీర్పుని అన్వేషిస్తారు ఇలాంటి అన్వేషణలు చాలా ఉన్నాయి అన్వేషణ తీసుకుంది ఆత్మ కూడా తెలుసుకున్నదే ఇప్పుడు ఆత్మాన్వేషణే తెలియదు అంటే ఇతర అన్వేషణలు మానించే అని అర్థం ఈ నసలు గౌరవ నిల్లు వద్దు దే చే అన్నట్టుగా ధనాన్వేషణ వద్దు పవర్ అన్వేషణ వద్దు మరో అన్వేషణ వద్దు ఈ పుణ్యాన్వేషణలు కూడా ప్రసంగ ఆత్మాన్వేషణ తెలుసుకో అని నియమం చేస్తే అపూర్వం ఇది కాదు అలాగే విద్యున్యాస విద్య తెలుసుకోవడం చాలా బాగున్నాయి తెలుసుకున్నారు అన్నింటి ఆలయాల్లో ఇది ఒక్కటి తెలుసుకోవడం అన్నది నియమం చేరు అంతేకాని అపూర్వం కాదు ఎందుకంటే అలాగే ఇంపార్టెంట్ చేయడం కొన్ని టెక్నికల్ అయితే టెక్నికల్ కావాలి ఇది దానిలో అపూర్వమీదే వీళ్ళు కనుక చికి పెట్టే నేను ఏదైనా అమిత్త పర్వాలం పాలిస్తారు కదా ఎందుకంటే చాలా మంది అచార్యులు ద్వైతాచారని ద్వైతులు ఉంటే ద్వైతా శ్వైతులు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే జీవనముక్తిని ఒప్పుకోవాలి వాళ్ళు మరణించారు అటువంటి వారికి ఇది కొన్ని అపూర్వంగా చెప్తారు అపూర్వం చేస్తారు ఎందుకంటే మీరు చాలా అదృష్టంగా పడిపోతే పెద్ద ఎందుకు వస్తుంది ఏం చెప్పినట్టు అది నో తెచ్చే కాబట్టి చాలా సందర్భంగా చెప్తారో ఈ ఆచార్యులు చెప్పింది చాలా సందర్భంగా చెప్తారు ఎంత సందర్భంగా చెప్తారంటే అసలు తెలుగులో చేతులకు వస్తున్నట్టుగా అంత ఆసత్యాలు చెప్పినవి చెప్పేస్తాను చాలా ఘోరంగా దృష్టార్థత్వాత అన్వేషణ విజిజ్ఞాసో మీరు ఆత్మని అన్వేషిస్తే ఆ లహించే ఫలము ఆ మహాఫలం శాంతి నిష్కామంగా ఉండేటువంటి ఆ శ్రేడం నిర్భయము అభయస్థానం ఇవన్నీ కూడా ఈ శ్రేడం విముక్తి ఇప్పుడు ఇక్కడ నేర్ప దృష్టఫలం ఆత్మాన్వేషణ వల్ల ఆత్మను తెలుసుకోవాలనే ఆకాంక్ష అది గొప్ప దృష్టఫలాన్ని చేస్తుంది కాబట్టి ఇది నియమ విధి కాదు అపూర్ ఇది అపూర్వ విధి కాదు నియమ విధి దర్శయ్య నాహమత్ర భోగ్యం పశ్యాన్ని ఈ రాబోయే కష్టాలు కదా ఆత్మ తెలుసుకుంటారు దేహం ఆత్మ ఆత్మాన్వేషణం ఎవరు పెట్టారు దేహం ఆత్మ అనుకునే ఇంకొంచెం విజయాలు చెప్పి ఎవరు కాలేదు అహం అత్ర భోగ్యం నవచ్చి ఈ ఆత్మ దేహం అయితే ఈ దేహం ఇది ఓ రోజు రోగం అనుకో రోజు రోగంలో అన్ని దుఃఖాల మీద ఎక్కెక్కిన తర్వాత పోనేదో ధరిస్తుందంటే రూడ్ అయిపోతుంది మంచిలో కలిసిపోతుంది ఆత్మ అమృతం అని అన్నారే ఇది అమృతం కాదు కాబట్టి నేను దీంట్లో అమృతత్వాన్ని నాకు అనుభవానికి రావడం లేదు అని అంటారు నా అవసరం భూమి దీనిని బట్టి ఈ ఆత్మాన్వేషణకు ఫలం మరణించిన తర్వాత వచ్చిందన్నట్టుగా ఉందా లేకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చిందన్నట్టుగా ఉందా నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిందన్నట్టుగా తెలిసిపోతుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఫలవడితేనే లేదంటే నాకు ఫలం రావటం లేదు అనే మాట అంటే అన్వేషణ మరీ కొంచాలి ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మరణించిన తర్వాత వచ్చిందైతే ఇంత దాంట్లో నాహమత్ర భోగ్యం పిలు నాకు అది అనుమానికి రావటం లేదు అనే మాటే నేను కుదర కాబట్టి అసకృత ఆ మాట ఒకసారి కాదు అనేకసార్లు వస్తాయి సో ఇంకొకటి ఆత్మనుకుంటాడు ఏమో ఆత్మనుకుంటామో మరొకటి ఛాయాత్ర ఆత్మవుతుంది ఆత్మంటే ఆ నల్ల తనుగురు గుంటుంది చూడండి ఆ కనుగురి ఆత్మ ఉంటుంది ఆ కనుగులో బొమ్మలు అనుభవం అది ఆత్మ అనుకుని ఇది అమృతం అవుతుంది మళ్ళీ దానికి విచారం చేసి అర్థతే ఇది అమృతం ఎలా అవుతుంది నాకు ఇది అమృతంలో అనుభవానికి రావట్లేదు అని మళ్ళీ విశారు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇది అమృతం అనే తలు ఇప్పుడు నాకు ఇక్కడ లభించాలి నాకు లభించట్లేదు అని ఒక షిషన్ తీసుకోవచ్చి అయితే మీకు అహనంపని చెప్తారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే కావాలి ఇది తెలిసింది బట్టి ఈ ఆత్మాన్వేషణ వహించేది అందుకోసమే వాడు ఎదుగుతున్నాడు అని కూడా మనకు స్పష్టం అవుతుంది కాబట్టి ఇది నియమాతి భోగతే అపూర్వ విధి అన్నడు కాదాలడు కృతాత్మత్వంతో ఈ వాక్యాలు అనేవి పర్యాయని చెప్పి మనకించబోతోంది ఏమనేది ఆత్మ జ్ఞానానికి ఫలము దృష్టఫలము అర్థానికి ఫలం కృష్ణాత్వం గండి కలవే ఫలము దాన్ని కూడా మనకి స్మృతిగా నిరూపించబోతోంది పరూపే నత్యే అలాగే ఉందా అవగమ్యమాన ఆత్మన స్వరూపాగమే విసరికాభిగమ నివృత్తి దృష్టం ఫలం నియమాధ అదే స్పష్టం చేస్తున్నారు మీరు దేహమే నేను అనుకుంటారు ఆ దేహము యొక్క ధర్మాలు ఎన్నో ఉంటాయో అన్ని వ్యక్తి మీరు చేస్తున్నారు తీసుకుని తాను రూపం నా రూపం ఇది నా రూపం ఇది నా రూపం ఇది అని చెప్పి ఉంటాడు అవన్నీ అవరూపము లేదా ఇంతకుముందు మానసు అవినాస్త పరూపము దేశ ధర్మాలను ఆ లెతు మీద వేసుకుని పర రూపాలే తన రూపాలన్న బదుట అలాగే ఆదిపతి కదా మనోధర్మాలను తన మీద వేసుకుని మనోధర్మములే తన ధర్మము అన్నట్టుగా పరూపంతో రదుత్వం ఉంటుంది అలా బదుకున్న వాడికి సో పరూప ధనాధితమయ్య అవధర్మిక సో ఆ పొలరూపములే తమ యథాత్మని మీరు ధర్మపడుకోకుండా మీరు ఆత్మాన్వేషణ మొదలు పెడతారు మొదలు పెట్టేది ఆత్మ యొక్క స్వరూపం తెలుసుకుంటాడు ఆత్మ స్వరూపంతో అధికారులు తెలుసుకోవడం కూడా ఎలా ఉంటుంది ఇదిగో ఆత్మాను తెలియకూడదు ఇదిగోది ఆత్మా అంటే అది అనాత్మైపోతుంది అది ఎలా తెలుసుకోవడం అంటే విపరీత ధర్మం ఎదురు దేహం వల్ల వచ్చే కొలరూపం నేను కాదు మనసులో ఉంటే చూడవుతున్నదైతే ఉందో అదేమి కాదు అని తరికే అధికమైన ఉందో అంటే ఏమి తాగు కాదో అవన్నీ తాను అని అనుకుని భ్రమపరుతూ ఉండే ఆ భ్రమలన్నిటిని నివృత్తి చేస్తుంది నివృత్తి చేసుకుని స్వచ్ఛమైనటువంటి ఆత్మస్థితిలో స్వరూపస్థితిలో నిలిచిపోతారు ఇది దృష్టఫలం ఇప్పుడు ఇక్కడ లభించే ఫలం ఎక్కువ వచ్చే ఫలం కాదు కాబట్టి ఈ విధి ఆత్మాజ్ఞాన ఇది నియమార్థతైవ నియమం కోసం చెప్పినటువంటి విధేదే ఇది అసలు కాదు అస్థ విధేస్తా నియమార్థతైవ అస్య విధేస్తా ఈ విధి ఇది నియమం కొరకు విధించిన రీతి నచ్చింది ఇది మరణించిన తర్వాత వహించే ఫలం కొరకు విధించింది కాదు అని మనం స్పష్టంగా తెలుస్తోంది అగ్నిహోత్రాదీనా అపూర్వ విధి పూర్వాంగ అపూర్వాంగ అగ్నిహోత్రం విగ్నిహోత్రకర్మ చేయాలి అది అపూర్వం ఇది ఎందుకంటే స్వర్గానికి పోతుంది అపూర్వ విధు అదే జ్యోతిష్మో చేయాలి అపూర్వ రేపు అటువంటి అపూర్వ విధి క్యాపి ఎందుకంటే ఈ కర్మవాదులు ఏం చేస్తారంటే ఇంకో మీవాసు ఉంది ఇది కూడా మన కర్మలాదిగా అంటే కాబట్టి మీ ధర్మవసుది కాదు ఇది ఇది కాదు ఇది మీరు అంటే దృష్టి పాలనే తిరిగి తప్పిస్తాం అందుకోసం ఇక్కడ ఇప్పుడు మనం పొందడానికి ప్రయత్నం చేయాలి వాయిదాలు వెళ్ళిపోవచ్చు చాలా మంది వాయిదాలు ఇస్తాం ఆ ఒకటి క్షణం చెప్పే మనం వెయ్యి జన్మలైపోయిన మాదే ఇస్తాము అనేసి చెప్పినట్ల తన అన్యాయంలో తన హైదరాబాద్ చేస్తూ ఉంటాను అలా కాదు ఇలా క్లైఫ్ ఓం ఓం నమోదు ఓం నమద్య ఓం నత్య ఓం నమారు